మహాగరుడు మహోన్నతి నమ్మ అప్రియమైన కర్మ పుట్టి తల్లి పరిశుద్ధం జరగబోయేటువంటి ప్రార్థన ఆశీర్వాదకరంగా జరిగించమని ఆయుష్ పొడిగించి ఆరోగ్యం ఇచ్చి ఆదరించి బలపరిచి నడిపించింది మా ప్రభావం మహిమ కొరకు మమ్మల్ని మా తల్లి వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రమే చెల్లిస్తున్నారు ఈ రోజు ప్రార్థనలో పాటలో వాక్య ప్రదృతం అందరం మా ప్రభావం ఏ విషయం కోసం ప్రార్థించబోతున్నామో ఆ ప్రార్థన విషయంలో తొడిగించండి గొప్ప జవాబు మాకు దయచండి ప్రయాస ప్రభుత్వము కాదన్న వాక్య మా జీవితంలో నెరవేర్చండి కృష్ణవర్ధన్ నిరీక్షణతో మీద ఆధారపడి కొరకు బ్రతకడానికి అడుగులు ముందుకు వెళ్ళడానికి సహాయం సంపాదించబడుతున్నావు అండితో ఫలితము సేవను చేతులు ప్రేమ మాటలు పనిచేను మీ ప్రేమతో సేవను చేతులు ప్రేమ మాటలు పలిపెడలు నా హృదయము తోట నోమికి ఓ ప్రేమ దేసు గురు గోలు రాళ్ళు ముసివేయూ నొంది గురు గూలు రాళ్ళు ముసివేయునుంది హృదయముదే దాని ఫలితము చేతూను పలికెదను చేతూను ప్రేమ మాతలు పలికెదను హలెలియో సాంప్రదర్ జూన్ వాక్యంలో నుంచి ఒక సత్యం చూద్దాం జోషువా జోష్వా చాప్టర్ ట్వంటీ ఫోర్ మనకి తెలిసిన వాక్య భాగం అందరి ఇళ్లలో ఇంత రూచి ఉంటది మనం ఎంతమంది నిజంగా ఈ వాక్యానికి కట్టుబడి ఉన్నామో మనకు తెలియదు గాని ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వర్స్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ అండ్ సర్వింగ్ లైఫ్ ప్రభుకి ప్రభు పరిచయంలో మనం చాలా ప్రాముఖ్యమైన ఇది వచ్చినాం ఇది Joshua chapter 15 verse 24 verse 24 10 and if it seem even unto you to serve the lord and choose you this day whom you will serve whether the gods which your fathers served that were on the other side of the flood or the gods of Amorites in whose land ye dwell but as for me and my house we will serve the lord we will serve the lord ikra uh the important part is a decision making a decision making on it lo oka decision teeskotam ee vishayam gane sare oka decision is decision making has in itself a great strength ee strength uh, anedi aa decision making lone ostundi decision edana sare let me go and we will we will go and we will build the house of the lord nenu ee chinna mata ante oka nirnayamu What heled in hisohn measurements is— There's a ground that kind of grew up. That enrolled, he fuepped passion for the house of the Lord. This was hard to say that. It had death and thereb�� oturance. How can that be? No, I will build. 困 until our lives <laughs> lived to others. <laughs> From that moment when người让 the chickens see the GPS秒, ones feel elastic. పాపి ఉండాలంట చేతిలో కత్తి కూడా ఉండాలంటే పాపి కడుతున్నాడు కానీ వాడికి హీస్ హ్యాండ్ ఎ సోడ్ ఇన్ హిస్ హ్యాండ్ చేతిలో కత్తి అక్కడ ఏం చూపిస్తుంది అంటే డిసిషన్ మేకింగ్ లో గాడ్స్ వర్డ్ సోడ్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము అనేది ఒక సోడ్ అది ఇట్స్ ఇట్స్ వెరీ షార్ప్ అనేది చూపిస్తుంది ఈ షార్ప్ టూల్ అని చూపిస్తుంది తర్వాత ఇట్ కెన్ ఇట్ ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ మ్యాన్ అది విశ్వాస జీవితంలో ఒక బలము అని చూపిస్తుంది బలం కలిగిన ఒక ఆయుధము మన దగ్గర ఉండటము చాలా ప్రాముఖ్యత ఉన్నాయి దేవుని వాక్యము ఒక బలమైన ఆయదము మన జీవితంలో అండ్ ఇన్ సర్వింగ్ దాట్ ఐ డెసిషన్ మేకింగ్ ఈస్ వాట్ విన్ వాస్ లైఫ్ దాష్వా ఇప్పుడు నీకు మాట ఈజ్ నాట్ ఇట్ ఈస్ నాట్ అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక ప్రీవిల్ ఇస్తున్నాడు బాబు నా మట్టుకు నేను నేను నా కుటుంబం రఘుని సేవిస్తుంది మీ సంగీతం నాకు తెలియదు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు మీరేం చేస్తారో నాకు తెలియదు మీరు ఎట్టబోతారో నాకు తెలియదు మీరు ఏమేమి చేస్తారో అక్కడున్న దేవతలు చేస్తారో ఇక్కడున్న ఈ లోకం ఇప్పుడున్న అమరాటి దేవతలను వస్తారో నాకు తెలియదు మీ ఇష్టం అయ్యా అని వదిలేచ్చు అక్కడ ఉన్న విషయం ఏంటంటే మేకింగ్ విల్ ఆల్వేస్ మేక్ అదర్స్ టు ఫాలో ఎ గుడ్ డెసిజన్ ఇస్ ఆల్వేస్ హ్యాస్ ఎ ఫాలోవర్స్ మంచి నిర్ణయం ఇప్పుడు కూడా ఫాలోవర్స్ ని సిద్ధపరుస్తుంది it it it it, it, uh, it is the nature of a leader leadership anmad ok oh, nature of a leader eyndante as for me i will do like this let me do like this i will i will serve the lord anmad i will serve the lord me and my house will serve the lord idini ikkada ok manchi spandan vacche spandana em geland spandana ante decision na vallu kuda decision decision isko taru here you have to watchnamlo and the people said unto joshua ne But we will serve the Lord. But we will serve the Lord as we will save the Lord. What we will serve the Lord, is that we will save the Lord. We will save the Lord as we will save the Lord. The people said to Joshua, the Lord, our God, will we serve. And his voice will we obey. He will say that he will be saved and that he will be the saved. The the so, the there is a plan. What is a plan? We all have a plan. When we look at the plan, we have a plan. There is a plan. There is a plan. నిర్ణయం చెప్పాల్సిన అవసరం ఉండదు కానీ చేస్తే చాలు మనం చేస్తే వేరే వాళ్ళు కూడా చేస్తారు వేరే వాళ్ళు కూడా చేస్తారు మనం మనం చేయటమే చాలా ఇంపార్టెంట్ అక్కడ చేస్తే వాళ్ళు కూడా చేస్తారు అదే మనం అక్కడ ఏం చూస్తామంటే అబ్రహాము సిస్టర్ అయిన మిరియము మిరియం ఏం చేసిందంటే మిరియం ఎప్పుడైతే ఎర్ర సముద్రము దాటారో ఎర్ర సముద్రం దాటిన తర్వాత మిరియం చేసిన పని ఏంటంటే Uh, I mean, uh, us all to the lord bowled to us to authorize that person who told us that we were I will be the ones who settled our walk and said, But still, they went online and decided to handle our walk. So she called them to perform a part. She sang songs, So, the one direction to perform a much better person, వాళ్ళందరూ పాటలు పాడు వాళ్ళందరూ పాలు కూడా కంజర్లు తీసుకొని నాట్యం మాడి ఆరాధించారు అంటే అక్కడ మనం ఏం చూస్తామంటే ఒక నిర్ణయం తీసుకునేది నోట్ తోటి వర్డ్ అనేది ఒకటి తర్వాత యాక్షన్ యాక్షన్ ఒక లీడర్ లీడర్ ఈజ్ నాట్ ఓన్లీ వన్ హూ క్యాన్ టేక్ ఏ డెసిషన్ బట్ వన్ హూ విల్ ఆల్సో డూ అండ్ షో డూ అండ్ షో అంటే చేసి సూపించం ఎందుకు అట్లా దేవుడు అక్కడ నిర్ణయించడం అనేది అర్థం కాదు అంటే గాడ్ వాంట్స్ హిస్ చిల్డ్రన్ టు బి అడ్డూవర్స్ ఆఫ్ దిస్ వర్ల్డ్ ఆయన వాక్యాన్ని నెరవేర్చబట్టి బోధించేవారే కాకుండా మనము నెరవేర్చే దాన్ని ఫుల్ఫిల్ చేసే వాళ్ళుగా ఉండాలని ప్రభుత్వం దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్ గాడ్స్ విల్ రూత్ రూత్ చాప్టర్ వన్ ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే రూత్ ఒక మంచి నిర్ణయం తీసుకుని ఏ నిర్ణయం తీసుకుందంటే uh Ruth 1 chapter 1 low, verse 16 mentioned that and Ruth said entreat me not to leave thee or to return from the following after thee for wheresoever thou goest I will go and wheresoever thou lodgest I will lodge where are where you will lodge I will lodge verse uh, verse 16 Lord Ruth is taking a decision here a decision is that you ekkada you ekkada untavu nen ekkada untanu i will go and where thou lodgest I will lodge thy people shall be my people my god my god a decision making oka nirnayam inchu shante jayam shoka nirnayam iskunadu rajya nirnayam iskunaru media moha nirnayam iskunindi aa nirnaya notes to mark up cheyaledu kriya lo chesindi aa kriya lo chesina podu aa stree landr aa aa tambura ai aa tanjira isconi valandaru paatu padaru ante it was very clear that uh, a decision making is not just a word But it's also a deed. … it's a truth that, … it's not something that he hasido all his favor all herもし become. When you look at the telling of a promise to Ruth's life of his loyalty, it means that his ren것도 not let him do it, so this is irta retrieved his confession. So, if we written his covenant for each verse, as we did, well should him do it. During that, we principio he Böyle. And, the answer told her, "...it has fully been Powerful said to me." All that thou hast, been, thou hast done unto thy mother-in-law since the death of thy husband. And the, how thou hast left thy father and thy mother and the land of thy nativity and art come unto a people which thou knowest not. That's what it was. You can tell me about it. If you have a mother, you will have a mother. You will have a mother. You will have a mother. You will have a mother. You will have a mother. You will have a mother. అంత వదిలేసింది ఎంత గొప్ప విషయం అంటే రక్షణ విషయంలో రక్షణ కార్యము చేసిన తర్వాత మన పాత జీవితము పాత ఎన్ని వదిలేయాలంటారు కదా ఈ వదిలేయటము అనేది అబ్రహాం చెప్పినప్పుడు అబ్రామ్ సొంత ఇంకని వాళ్ళందరూ వదిలేసి రావయ్యా అంటే అంటే అక్కడ అంతా వదిలేయటం అనేది రూత్ జీవితంలో మనం పూర్తిగా చూస్తాం అబ్రహామ్ తొందర వచ్చారు కానీ రూపు జీవితంలో అంతా వదిలేటం ఎవ్రీథింగ్ హీ లెఫ్ట్ What is decision making? In decision making, she fulfilled God's... only the fact that she was able to do it. This is God's plan. In our life, we have to stop our lives. We have to do it in our lives. We have to do it in our lives. Others should tell about us, this is a person who not only preaches but also practices and this is true what he preaches on. This is God's plan in our life. అంటే దేవుడు ఇది రికార్డ్ చేసేవాడుగా ఉన్నాడు ఈ రికార్డ్స్ ఆల్ దిస్ థింగ్ వెదర్ వీఆర్ డూ ఇయర్స్ అందుకే ఏవన్ తో పదిహేను అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే అబాయిడ్ సెన్మి అబాయిడ్ చేసిన తర్వాత కూడా అంట పదిహేను అధ్యాయంలో మనం చూస్తే ఏహాన్ తర్వాత పదిహేను అధ్యాయంలో కొన్ని ఇవి ఇంకా ఏం చేస్తుంది అంటే సారం తీసుకుంటా ఉన్నాయంట కానీ ఫలితం లేవు లైక్ దట్ యు నో వరల్డ్ ఎలా ఉందంట ఈ రోజు క్రైస్తవ లోకము క్రైస్త జీవితము విశ్వాసు జీవితం ఎలా ఉందంటే దేవుడిని అనుభవించే వారుగానే ఉంటారు దేవుడిని అనుభవిస్తారు అనుభవిస్తానే ఉంటారు దేవుడిచ్చి దీవులు పొందుతానే ఉంటారు కానీ పనికిరాని తీయలు అదే అంటున్నారు పనికిరాని తీగలని ఏం చేస్తారంట ఆయన కట్ చేసి పడేస్తాడు అంటారు వాళ్ళ మనుషులు వాళ్ళని పోగు చేసి వాటిని కాల్చి అంటే పనికిరాని తీగలు అంటే ఇప్పుడు అంటే పనికిరాని తీగలే ఏం చేస్తున్నాయి దే ఆర్ టేకింగ్ సారా తీసుకుంటున్నాయి అదే చెట్లు ఉన్నాయి పనికిరాని బట్ దర్ ఈ గాడ్ హూ క్యాన్ సి ఆల్ దట్ పనికి రాకుండా చూస్తాడంట చూసి వాటికి ఒక టైమింగ్ ఇచ్చి తీసేస్తాడు అట్లా కి రిమూస్ ఇట్ ఈస్ వార్నింగ్ ఇయర్ పనికిరాని తీరుగా ఉండకూడదు అని కోరుతున్నట్టు ఈ వాక్యం చెప్పడంలో మనల్ని ఏం చేపిస్తున్నాడంటే మనల్ని manulni uh, agra he is the and the true vine and mahafat his every branch and here the branches manu uh, uh, gotki vatki got branches an chestunadu how clearly he tells that we are his branches ante i branches ga ayina nilchi undam an chestunadu we are a part of it. at the same time being a part of it also you can be fruitless unfruitful ga undachchu but that is not god's plan this a warning it says i will cut down that i will cut down that if a man abide not in me he is cast forth as a branch that is withered withered and for sickness is weak and withered my word doesn't if my is if he abide in me i my word abide in you ikra uh, in use and promise verse 7 abiding cheppindi chese varaga unte ఆయన ఫలితము ఆయన ద్వారా ఫలితం పొంది ఆయన ద్వారా అన్ని పొందిన తర్వాత అంటే ఇట్ ఇస్ లైక్ ఐ ూ నేను చెప్పింది నేను చేసి సాక్ష్యం పొంది అంటే ఆ రకంగా ఉండిన తర్వాత అంట ఒక ప్రామిస్ ఉంటుంది ఏంటి ప్రామిస్ అంటే వర్ సెవెన్ లో ఏ షెల్ ఆస్క్ వాట్ ఏ విల్ అండ్ ఇట్ షెల్ బిడ్ అంటే మీరు ఏది కోరుతారో అది నేను చేస్తాను ఒక వాగ్దానం మీరు ఏ జరుగుతుంది నేను చేస్తాను ఐ హ్యావ్ దట్ పవర్ యోగ్ గ్రంథంలో యోగ్ ఒక మాట అంటాడు యోగ్ యోగ్ ఫార్టీ టూ లో ప్రభుత్వం మాట్లాడుతూ ఒక మాట ఏమంటాడంటే అంటే యోగ్ జీవితం ఎంత మాదిరి జీవితం అంటే నలభై అధ్యాయంలో రెండో వచ్చిన ఏమంటాడంటే ఐ నో దట్ దౌ క్యాన్ టు ఎవ్రీథింగ్ అంటాడు bonwan ji chegana vayana that no thought can be withheld from the nothing can be hidden from the who see that highest council without knowledge therefore have an uttered that and it kada yen cheptunante asalu nee dagganchi gnyanam asalu nothing is hidden from the age darsapadadu antadu i cannot we cannot hide anything else. this is which is the lord whom we serve is a, a god who can see everything ఎవరినైతే మనము అన్ని ఏ విషయం కూడా మనం దాసని దేవుడు దాస లేని ఒక గొప్ప రక్షకుడు వన్ హూ హ్యాస్ అంటే అక్కడ వచ్చినాల్లో ఒక మాట రాస్తారు ప్రత్యా గ్రంథంలో సెవెన్ ఫోర్ నాలుగు జీవుల గురించి చెప్తూ బట్ ఊళ్ళంతా కళ్ళు నేను చెప్తారు full of eyes full unnai full unante ampa chustu anni chuse anni everything can be seen you can see everything a kishar rakam choin gartu ante how uh, it is uh, god observes everything ante ikkada uh, to confuse my my my thought here uh, it is you know uh, it is a, in every area parichara jeevithamlo a decision making పరిచర జీవితంలో ఒక డిసిషన్ మేకింగ్ అందుకే వాక్యం ఏముంటాడంటే ఎప్పుడైతే ప్రేమ ప్రేమ గురించి మాట్లాడుతూ పౌలు ఒక గురించి పదమూడ అధ్యాయము అసలు రా అధ్యాయం రాయక ముందు ఏమంటాడంటే అంతకుముందు డిఫరెంట్ మినిస్ట్రీస్ గురించి మాట్లాడతాడు పన్నెండో పన్నెండో అధ్యాయంలో వన్ ఫోర్ చాప్టర్ లో డిఫరెంట్ మినిస్ట్రీస్ గురించి మాట్లాడతా ప్లస్ థర్టీ వన్ లో ఒక మాట్లాడతాడు ఏమంటాడంటే బట్ కవర్ అర్నెస్ట్లీ ద బెస్ట్ గిఫ్ట్స్ అంటారు షో ఎట్ షో ఐ అంటూ యూ ఎక్సలెంట్ వే అంటే బెస్ట్ థింగ్స్ ని మీరు ఆశించండి అంటారు బెస్ట్ గిఫ్ట్స్ ని మీరు ఆశించండి అంటే ఈ గిఫ్ట్స్ ఇచ్చేవాడు ఆయన మనకి వాట్ ఎవర్ గిఫ్ట్ ఇట్ ఇస్ హౌ హౌ పీపుల్ మే నాట్ కౌంట్ ఇట్ మనుషులు దాన్ని ఏముందిలే అని అనుకోవచ్చునండి మెనీ టైమ్స్ గిఫ్ట్స్ ఆర్ ఆల్వేస్ స్పోకన్ రాంగ్ ఆ ఏముందండి ఊరికే ఊరికే హీలింగ్ చేస్తుంటారు ఊరికే హీలింగ్ చేస్తే డబ్బులు అడుక్కుంటుంటారు హీలింగ్ ఇచ్చింది ఆయన డబ్బులు అడుక్కుంటే ఈయన అది వేరే విషయం కానీ ఆ హీలింగ్ లేకపోతే ప్రవచన లేకపోతే రకరకాల ఆత్మీయ కలిగిన దేవుని బిడలు మంచి పాటలు పాడే వాళ్ళు ఉండొచ్చు ఆ పాటలు పాడే ప్రతి వ్యాపారం వంటి పాటలు పాడటం అని అలాగా అలా ఇట్ ఈ సంబడీస్ గిఫ్ట్ కెన్ బి మోస్ట్ దాన్ని విక్రించచ్చు ఏది గిఫ్ట్ ని కూడా విక్రించచ్చు ఓకే అని వెక్రించబడటం కోసము ఆ వ్యక్తి చేసిన అది ఆయన ప్రాథం చేసిన నూనె లేకపోతే ప్రాథం చేసిన నీళ్లు కావచ్చు ప్రాథం చేసిన అది ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ మ్యాన్ ఈజ్ దట్ మ్యాన్ గాడ్ హ్యాస్ గివన్ హిమ్ సమ్ గిఫ్ట్ విచ్ ఈజ్ యూజింగ్ uh okay is, uh, is, uh, he is he is is going to be judged tomorrow for anything wrong he is doing but uh, we have got shulam should understand man one also just tell what is uh, how a gift has to be used? how wonderfully a gift can be used huh? how powerfully a gift can be used ikkada vaakyem cheptunnate honestly ask earnestly the best giftness the best gift this is decision making adige godo a decision making is ప్రభావా నాకు పలాది ఇవ్వయా నాకు కాలేబు కూతురు వచ్చి నాకు నాకు ఇదే కాదు నాకు నాకు ఆ నీళ్ళది కూడా నాకు అది కూడా ఇవ్వు నాకు నానా నాకు అని చెప్పి అది చదువు చూస్తారు నాయని దేశం అని నాకు కాలేబి నాకు అది కూడా ఇవ్వయా నాకు పలాది కూడా ఇవు నాకు అంటే ఆ స్థింగ్ ఇస్ నథింగ్ రాంగ్ అని చెప్తారు ఫాదర్ జ్యూస్ ఇట్ దాదర్ జ్యూస్ ఇట్ అంటే అలా అలా అడగటంలో వాక్యం ఏం చూపిస్తుంది పర్సన్ ఇస్ ఆస్కింగ్ హూ కెన్ గివ్ ఇవ్వగలిగిన వాళ్ళని అడుగుతున్నారు ఇవ్వలేని వాళ్ళని అడుగుతున్నారు ఇవ్వగలిగిన వాళ్ళని అడుగుతున్నారు మనం కూడా ఇవ్వగలిగిన ప్రభుని అడుగుతున్నాం మనం ప్రభు నాకు గిఫ్ట్ ఇయ్యా నాకు ప్రాణి గిఫ్ట్ ఇయ్యాయా నాకు ప్రాణ వరం ఇయ్యా నాకు ఒక మంచి మనసు అయ్యాయా నాకు నాకు హృదయం కరిగిపోయి ఒక మనసు ఇయ్యాయా నాకు కఠిన హృదయం తీసేయ అనేది కూడా ఒక డెసిషన్ మేకింగ్ నాకు నల్ల నుంచి కఠిన హృదయం తీసేయంటేకింగ్ డెసిషన్ To pray like that lord make me make me a humble man and it's also a decision making lord uh, help me not to become proud and it's also a decision making even that prayer is a decision making that you want you, you are counting a, a, a good gift from the lord asking that lord don't don't lord, i don't want to be like this i don't want to be like that i don't want to be like this i want to be like this na ila undalanu koottunnaya ala undakordanu koottunnana yaa nenu decision is a powerful thing in the Christian life. Every prayer is a decision making in our lives. And every confession is a decision making in our lives. It's a decision that we make. Lord I, I, Lord, I will not do this sin anymore. I will say that I will do this sin. I will say that I will not do this sin. I will not do this sin anymore. When I see your hands, I will say, I will say, I will say, I will say, I will say it. అయ్యా నా మొబైల్లో చెడ్డ విని చూడకుండా నాకు సహాయం చేయి నా ఏళ్లు అవి నొక్కి అవి ప్రెస్ చేస్తాయి ఆ మొబైల్లో బాగా అలా చేయకుండా ఐ షుడ్ రిమంబర్ ఐ షుడ్ రిమంబర్ హీస్ నియర్ ఫస్ట్ హ్యాండ్స్ మిగులు కొట్టిన చేతులు గుర్తు రావడం ఐ వాంట్ మై హ్యాండ్స్ టు బి హోలీ చిన్న పిల్లలకి ఒక సందేష్ పిల్లలకి నేర్పిస్తారు పాట అనమాట యేసు నీ వంటి చేతులు నాకి అయ్యా ఏసుని వంటి కాళ్ళు నాకు ఎస్సు వంటి అంటే అన్ని ఎస్సు నీ వంటి ఆర్పణ నీ వంటి అంటే ఐ వాంట్ బి లైక్ హ్యూ లోడ్ అని చిన్నపిల్లలు బాగా చిన్నపిల్లలు నేర్పించే పాట అది యాక్షన్ సాంగ్ చిన్న పిల్లలు నేర్పిచ్చారు అంటే చిన్న పిల్లలకి నేర్పిస్తున్నారు ఒకసారి ఈ విషయం పెద్దోళ్ళ జీవితంలో ఉండకపోతుంది పీపుల్ గుంటి వారిని చూసినా కుంటి గురి చూసిన వాక్యం వాక్యం వాక్యం చెప్తుంటే he was moved with compassion he was moved with compassion the lord was moved with compassion and he did great work in their life he did a great work we did a great work not ordinary work a goppa miracle we should thank us a a dani valane a a a mahimane aprajalanda chuttapaka padalanda choosi never we have seen such work ilanti pani manamo ఎప్పుడూ చూడలేదు అని అంటారు ఒక సాక్షిని చెప్తారు వాళ్ళు ఇలాంటి కార్యం ఎప్పుడైనా అప్పుడు వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచరి అని వాకిస్తారు దేవుని మహిమపరిచరి అంటే ఆ కార్యం ఒక ఆ కార్యం చూసి దేవుణ్ణి అట్లా మన జీవితంలో వాట్ వీ ప్రే వాట్ వీ ఆర్ ద లాడ్ ద డెసిషన్ మేకింగ్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ విచ్ వుడ్ బీ ఏ గ్రేట్ బూన్ నాట్ ఓన్లీ టు మనకే కాదు ఇతరులకి ప్రయోజకరం అందుకే విమానసభ పదిహేను అధ్యాయం చూసిన భాగం ఉందంటే ఆ తీగ ఫలించే తీగ ఫలించే తీగలో పనికరాని తీసేస్తా ఉంటుంది పంలించే తీగలో ఫలికరాన్ని ఇంకా ఫలించాలని చెప్పి ఇంకా ఫలించాలని చెప్పి దిస్ వాట్ గాడ్ వాంట్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ మై లైఫ్లీ హెల్ప్ టేక్ రైట్ డెసిషన్స్ ఇన్ అవర్ లైఫ్ రైట్ డెసిషన్స్ అంటే ఎలాంటి డెషన్స్ అంటే వాట్ వీ స్పీక్ ఏబుల్ టు డూ చెప్పింది చేసే వారంగా చెప్పింది చేసిన తర్వాత సాక్ష్యం పొందేవారు సాక్ష్యం పొందిన తర్వాత ఆ సాక్ష్యం పొందిన తర్వాత మనకు వచ్చేది ఏంటంటే ఒక దీవెన అందుకే ఆ దీవెన ఆ దీవెన అక్కడ ఏం చెప్తాడంటే బోయస్ ఏమంటా అంటే పన్నెండవ వచ్చిన రెండో అధ్యాయం పన్నెండవ వచ్చినంలో ఒక గొప్ప మాట ఏమంటాడంటే డెత్ వాట్ ఈస్ దేవుడు దేవుడు తన బిడ్డలని ఎంతసేపు నాకు యాక్సి అనిపిస్తుంది ఎంతసేపు ఒక కారణం తీసుకుంటాడు ఎంతసేపు ఒక ఒక విషయం తీసుకొని సేపు తన ప్రజల్ని దీవించాలనుకుంటాడు ఆ దీవెని వాళ్ళు పొందాలని కోరుకుంటాడు ఆ దీవిని పొందిన తర్వాత వాళ్ళ వాళ్ళు ఆయన్ని ఆరాధించాలని కోరుకుంటాడు మహింపరచాలని కోరుకుంటాడు అంటే ఇట్స్ ఇట్స్ వాళ్ళు సేఫ్ బోయ్ అంటాడు నేను సాక్ష్యం విన్నాను సాక్ష్యం విన్న తర్వాత ఏమంటాడంటే ఈ ఎంత సాక్ష్యం విన్నాను గానీ ఇదిగో ఒక వాగ్దానం తీసుకో దార్క్ లార్డ్ రికెంపెన్స్ దై వర్క్ And a full reward be given thee of the Lord God of Israel, under whose wings thou art come to trust. A full reward. A full reward. Full reward. Dimothi Gnasku Paul, you gospel, complete parcher chayaya. Full parcher, complete parcher chayayaya. Anything should be complete and touch. వర్క్ షూట్ బి కంప్లీట్ అంట సగంలో వదిలేయకూడదంటే చేసిన అక్కడ అక్కడ పరిచర్లో ఆ ప్రజలు మమ్మల్ని మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు ఫోన్లు చేసి మాకు అడుగుతున్నారు మమ్మల్ని అయ్యా మాకు బస్సులు మేము బస్సులు లేకపోతే మేము వాళ్ళకి వాళ్ళని లారీ లెక్కిచ్చేవాళ్ళమా వాళ్ళ ఉండేవాళ్ళమా ఏదో రొట్లు ఇచ్చేసి రెండు వాయిదాలు చుట్టేసి దులుపుకొని వచ్చేయాల అన్ని తలం పోగలిగిన వారంగా ఉంటే దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నాడంటే కొంచెం ముందుకు నడుస్తున్నాడు బాబు వట్టి రొట్లు ఇచ్చేసి బనానాలు ఇచ్చేసి అన్నం ఇచ్చేసి చేతికి దులుపుకొని వస్తే కాదయ్యా బాబు కొంచెం రిస్క్ తీసుకోండి అయ్యా యువత ప్రకటించాలంటే అంత ఈజీ కాదు నా మాట చెప్పాలంటే అంత ఈజీ కాదు యూ హ్ టు డూ ఏ లిటిల్ మోర్ వర్క్ యూ హౌ టు వాక్ ఫర్దర్ కొంచెం ఎక్కువ నడవాలయ్యా నువ్వు అని మా మమ్మల్ని ఒక స్థితిలో పెట్టాడు ప్రాధాన్యం చేయండి విషయం సో దాట్ యు నో this for this three people in nalgo phone phone number three people phone numbers unnai these three people phone numbers are the heads of this group small groups of people they heads anmatoval heads ante one type of volunteer who take them to the work and alan told anmato who knows tomorrow these people will be on our phone and we can give them word of god and we can strengthen them wherever they go if you want to tell in matartuna in enscape en jeptunna ante వాక్యం చెప్తున్నా వాళ్ళకి మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఎస్ వి మసీద్ మిమ్మల్ని మీకు సహాయం చేస్తాడు మీరు ప్రార్థన చేస్తున్నాము మీకోసము భయపడద్దు అని ఈ మాట చెప్తూ వస్తాం అనే వాళ్ళకి కానీ ఇప్పుడు స్లోలీస్ వర్కింగ్ ఇన్ దియర్ హార్ట్ యాజ్ ది స్పీచ్ ఆ మాట ఒక పని చేస్తూ ఉంటారు వాళ్ళ జీవితంలో సో ప్రే దట్ యు నో భాస్కర్ ట్రయింగ్ ఫర్ దట్ సం భాస్కర్ అండ్ ఇఫ్రాయిం ఆర్ ట్రయింగ్ టు మీట్ దట్ మ్యాడమ్ టాక్ టు దట్ మ్యాడమ్ అండ్ ఆర్టీఓ అండ్ దట్ వర్క్ హూ నోస్ ఎవరు తెలుసు ఈ విషయమునిసింహస్ గారు మార్నింగ్ పోయి వచ్చారు భోజనము నేను అడిగాను వాళ్ళని బాబు ఎర్రబండి వచ్చిందా అంటే వచ్చింది సార్ ఎప్పుడో వచ్చేసింది అని చెప్పారు అంటే డన్ బట్ యు నో గాడ్ వాటిల్ మోర్ ఫర్దర్ ఇంకొంచెం ఎక్కువ చేయాలంటారు ఇంకొంచెం ఎక్కువ చేయాలంటారు ఇది కాదా నాకు కావాల్సింది కొంచెం ఎక్కువ చేయాలి ఆ ఎక్కువ చేయగలిగిన వాళ్ళని కూడా ముందు పెడతారు మనకి ముందు ఆర్టీఓ నంబర్ ఇచ్చి ఆర్టీఓ వాళ్ళకి ఫోన్ చేసి All these thoughts are from the Lord. He keeps on giving. I, I, I tell you, uh, yesterday it was uh, such a tough thing. And uh, I want to share that part, you know. What uh, I want to say is, when we were in the first time, when we were in the first time, we were talking to Bhaskar on the phone. We were trying to get a phone. I was talking to Bhaskar on the phone. I was talking to Bhaskar on the phone. That's it. వెంటనే ఇద్దరం కలిసి ఒక ఫ్యూ సెకండ్ జస్ట్ వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్స్ ప్రేడ్ బోత్ ప్రేడ్ వెంటనే ఏం జరిగిందంటే ఆ లారీ వాడితో గొడవ అవటము లారీ వాడి నుంచి లారీ నుంచి మనుషులు దింపేయటము లారీ వాడిని కూర అని అనేటము ఈ మనుషులందరినీ తీసుకెళ్లి అక్కడ ఏరియాలోకి పెట్టడం వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళు వాలంటీర్స్ ఉన్నారు అక్కడ వీళ్ళకి భోజనాలు ఇవ్వటము వీళ్ళకి రెండు మాటలు చెప్పటము అంత ఎవ్రీథింగ్ ఇది వెంటాన్ అంటే అక్కడ ఏం చూసామంటే ఒకవేళ వీడు వీడు లారీ కూడా తీసుకెళ్లి తాగు తాగి ఉన్నాడు వాడు రేపు వాళ్ళు వాళ్ళని బోల్తా కొట్టినా యాక్సిడెంట్ అయినా మనం న్యూస్ పేపర్లు చూస్తాం బాబు ఇంటి యాభై మంది తీసుకెళ్తుంటే బోల్తాబడింది లారీ అందరు చచ్చిపోయారంటే అసలు మేము జీవితం అంతా మేము కింద పడిపోయి ఉండాలి పిచ్చడం అయిపోవాలి మేము బికాస్ దట్ వర్క్స్ డన్ బైస్ అని వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెంట వాళ్ళతోటి డిసైడ్ చేసి డబ్బులతోటి బేరం ఆడిపించి పైకి ఎక్కించినప్పుడే చాలా హ్యాపీ అయిపోయాం మేము then happy police sarasara devudu gopaka sahayam chesaro anukuntnam we don't know it was a trap pradham chesin taravasa god done diffuse chesaru dani he did dan and assurance picchindi ante devudu elaga oka oka oka nirnayam i could see only one thing as we pray pradham chestunama anedhi oka nirnayam let us pray it's a decision and it god work in our life and may this be true in a, in every one of us that you know our decision making would be a, a a thing which would make our testimony and what we preach we do and it becomes a testimony and the third fourth part is it that the blessing may god bless this word thank you brother thank you very much devinu nadikinpana vatti devuni vandana astunnam ichchistana tho so opportunity batti ra team working batti devudu anugrahinchina rakshana lo vyaktigata swetchya anedi antargathamga undi undi prati viswasthi tappaka evarini sevinchal anedi ఆయన గాని అతడు గాని నిత్యము పెరిగి ఉండాలి యహోషువా ఇస్రాయిల్ కయితే దేవుణ్ణి సేవించడం అంటే ఏదో ఒక్కసారి నిర్వహించుకోవటం కాదు దేవుని పట్ల విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆయనకు విధేయత చూపించడానికి మనందరం కూడా ఎప్పటికప్పుడు తీర్మానం చేసుకోవాలనేది వాక్య బోధ చెప్పిన విధానం బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఒక విశ్వాస తన తీర్మానాలను నికోవటంతో దేవుని అందరి భయం కట్నం పట్ల నిబద్ధత కలిగి యథార్థమైన ఉదయంతో విదేత చూపుతూ పాపము దాని వల్ల కలిగే ఆనందాలను విస్మరించి మరి ఈ యొక్క వాక్యంలో ఈ ఉన్నది దేవుణ్ణి సేవించడానికి ఆయన్ని ప్రేమించడానికి మనము తీర్మానించుకోకపోతే దాని ఫలితము అంతే తీర్పు ముఖ్యంగా ఆసనం అయితే మరి ఈ యొక్క మనం ఉందాము ఎప్రాండ్ బ్రదర్ వచ్చారా ఎప్రాయంలో మీరు లీడ్ చేయండి బ్రదర్ ఇప్పుడు అయితే నేటి అంశము ఈ హంగర్ తర్వాత స్లమ్స్ లో వీడియోస్ కొరకును ఈ వీటి పట్ల ప్రణాళిక సహాయం ఇచ్చేది అనమాట స్లమ్స్ అయితే మీరు లీడ్ చేయండి తక్కినలో ఉన్నారు ఇప్పుడు నో ప్రాబ్లమ్ చేయండి అవునవును అవునవును అది కూడా రికట్టాలని మనం ప్రార్థనము ఈ అంగారు గురించి ప్రార్థనా మైగ్రేట్ లేబర్ అనుకున్నాము సుప్రీం కోర్టు స్ట్రిక్ట్ స్టేట్ హైకోర్టులకు తర్వాత ఈ గవర్నమెంట్లకు కూడా ప్రతిపాదించింది వారికి నీరు ఆహారం ఒకటి ఇస్తూ ట్రాన్స్పోర్ట్ చేసి వాళ్ళ గ్రామాలకు చేర్చాలనేది ఆ డైరెక్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు అది దేవుడు ఫలవంతంగా చేశాడు నేటి అంశాన్ని బట్టి నేటి అంశము ఈ యొక్క మన విజయ్ లైన్ లో ఉన్నాను సార్ మరి ఈ కాంగ్రెస్ ఒక్కసారి ఏంటంటే ఎంతో మంది పేదవారు ఈ ఆకలి ఆహారం కొరకు ఆకలితో కోపం వాళ్ళు ఉంటున్నారు ముఖ్యంగా ఈ మైగ్రెంట్ వర్కర్స్ కూడా చాలా చాలా చాలా ఇబ్బందులు అవుతున్నాయి ప్రాక్టికల్ తెలిసి చూశాను వాళ్ళ పరిస్థితి వాళ్ళని చూస్తే అది చాలా ఉండే సరికి పోతుంది అనమాట ఎవ్వరు పట్టించుకునే స్థితి కాపు కొంతమంది ఎవరు వాలంటీర్ గా వచ్చి వాళ్ళు చేస్తున్నారు కొత్త వాళ్ళు చేయగలిగిందంతా కానీ అది ఎంత చేసినా సరిపోనటువంటిది ముఖ్యంగా స్పందించాల్సినటువంటి ఈ ప్రజా ప్రతినిధులు ప్రతినిధులు ఈ గవర్నమెంట్ వీళ్ళ వల్ల ఏమి అసలు అక్కడ ఎవరు సో దాని గురించి తర్వాత ఈ లో ఉండే గురించి వీళ్ళకి పాపం ఈ కరోనా ఇలాంటివి ఏమైనా చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళ గురించి ప్రార్థన చేయండి వాళ్ళు భయంకరమైన జీవితాల ఎంతో అంటే అసలు మనం చూడలేము ఆ ఏరియాస్ అట్లాంటి కాకుండా ఇంకా చాలా కూడా ఉన్నాయి కూడా తర్వాత ఫైన నీడితలబు గురించి చాలా వచ్చేసిందంట రాజాన్ అంతా కూడా ఇదే వచ్చింది ఆంధ్రా రాష్ట్రాలకి చాలా భయం వీడియోస్ కూడా పెట్టేసారు అప్పుడే రాష్ట్రం అంతా మబ్బులాగా పంపిస్తున్నాయి అనమాట అవి చాలా భయంకరంగా ఈ పాయింట్స్ కామన్ పాయింట్ కామన్ పాయింట్ ఇక ఒకటేంటంటే జాషా గురించి కూడా బాబు జాష గురించి కూడా ప్రార్థించు గారినాము లిపోయింది అన్నట్టుగా అయిందాగా అయ్యి చాలా ప్రాబ్లమ్ అయిపోయింది సూప్ ఒకటి చాలా చేద్దామా గొప్పవాడు ఆయన అసాధ్యమైన మన ప్రార్థన మన భారంగా ప్రార్థన చేద్దాం దేవుడు తప్పల్సరిగా విజయన్ ఇస్తాడు ఎందుకంటే అదంటే పిల్లలకి కొంచెం ఎట్లా మెట్టినా పర్లేదు అని అదంటే వాళ్ళు లేకపోతే చాలా చాలా ఇబ్బంది అది వాళ్ళు తట్టుకోలేదు కదా అది చాలా నేను చూసాను కొంతమంది పిల్లల్లో చాలా భయపడతారు వాళ్ళు చాలా టెన్షన్ లో ఫీల్ అవుతారు పేరెంట్స్ గురించి ప్రార్థన చేయండి ఇంకో కూడా బాగా కుంగిపోయి ఉన్నారు సో ఈ పాయింట్స్ పెట్టుకుని మైగ్రెంట్ హంగర్ ప్లంప్స్ లో ఉండేవాళ్ళు ఆకలితో ఉండేవాళ్ళు కోసం తర్వాత ఈ మైగ్రెంట్ వర్కర్స్ ముఖ్యంగా మెడకల్ ఫైనల్ మన బాబు విజయ్ గురించి దోష గురించి ఏమి పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధగా చంద్రంలో ప్రవేశపెట్టినందుకు తగ్గకుండా ప్రతీదీ మా జీవితంలో ప్రవేశపెడుతుంది మాకు సంతోషాన్ని కాపుదలని తండ్రి మాకు రక్షణని దయచేసి వస్తున్నందుకు మీకు అందము ఆయన ఒకప్పుడు ఆరోగ్యం పాపను తండ్రి ప్రభావ తండ్రి ప్రభావ మీకు వ్యతిరేక మీ మీదనే దండని వాడి ఆయన చేయకుడైన తప్పులు చేసి తండ్రి ప్రభు నాయన మీ ప్రేమ మీ కరుణ మీ గాలి నాయన అటువంటిది ప్రభావ నన్ను తల్లి మీ యొక్క దారిలో పెట్టినారని నేను నమ్మకంటాను అనే నా విరిగి నలిగిన హృదయం మీకు సహాయం చేయవలసింది అడుగుతుంటారు తండ్రి ఇకను తండ్రి ప్రభావీ వ్యతిరేకంగా వెళ్ళక తండ్రి మీ యొక్క దారిలో మీకు మాదిరికంగా తండ్రి ప్రభ నిజమైన క్రైస్తవ జీవితలు భరించి ఉన్న వ్యక్తి వాళ్ళు మేము వెళ్ళేటట్టు సహాయం చేయండి ప్రభు ఆయన తండ్రి ఆయన ఎవరికి ధన్యత నాకు మాకు కల్పించినందుకు మీకు నిందనల్సి ప్రభావాల ప్రభుత్వ ఆయన ప్రతిరోజు ఎన్నో అంశాలను నిమిత్తమై ప్రార్థనలో ఆయన గర్భతూ వస్తుందని ఆయన వాటికి మీరు జవాబు దయచేస్తారు మీరు మాకు తండ్రి అని తెలుసుకుంటున్నాం ప్రభావం మీ దగ్గర మేము ఆ జవాబు పొందుకొని సంతోషించి వారముదినమునం నిలబడతామని విశ్వసిస్తుంటున్నాం ప్రభా ఆయన అయితే ప్రతిరోజు తండ్రి ప్రభా ఆయన కూడుకొని ఈ విధంగా ప్రార్థించగా ఆయన భాగ్యముగా దాల్చుకుంటున్నారు మీకు వర్ణనాలకు తెలుస్తుంది తండ్రి మైగ్రెంట్ లేటెస్ట్ వర్కర్ తండ్రి వారిని నాకం తీసుకున్నారు వర్ణనాతీతమైన వారు తండ్రి బాగా దుఃఖములో ఉంటూ వారి గమ్య స్థానాలకు వారు చేరాలని ఎంతో తల్లి తపన పడుతూ తండ్రి ఆయన ఎవరినూ తండ్రి సాహసించని విధంగా తండ్రి ప్రభా నడక నడక ద్వారా ఆయన వారు ప్రయాణమై వెళుతున్నారు ఎవరి సహాయమో వారికి దక్కలేదు ఆకలి డబ్బులతోనైనా వారి రోడ్ల మీదనే ఆయన ప్రయాణిస్తూ ఆయన ఈ దాంతో పాటు ఈ ఎండలు తండ్రి ప్రభా నాయన ఏ సహాయం లేదు డబ్బులు లేవు తండ్రి ఆహారం లేదు ఇటువంటి స్థితిలో వాళ్ళు ప్రయాణమై వెళ్తున్నారు వారిని జ్ఞాపకం తీసుకున్నారు వారికి సహాయం చేయండి ప్రభావ వారికి అవసరాలు ఉన్నాయి ప్రభా వారికి ఆయన వారి యొక్కకు ఆయన అనేకులను లేవలేసండి పంపించండి ప్రభావ సహాయం చేయండి నిజం తండ్రి మేమైతే నాయన తండ్రి ప్రభావితం ఏ యొక్క తండ్రి ప్రభా నాయన ఇబ్బందులు అయితే మేము కొనసాగిస్తుంటున్నాం మా జీవితం కానీ వారైతే తండ్రి ప్రభా కనీసం దేవుడు ఎవరు అని కూడా తెలియలేని పరిస్థితుల్లో తండ్రి చెట్టుకు పుస్తకం వస్తే తండ్రి కనిపించిన దానికల్లా నమస్కారం చేసి ఇదే దేవుడు అని నమ్మే జభ ఆయన వారి వద్దకు వేడుకుని చుట్టాను నాకు కూడా ఆయన ఆ యొక్క బద్దతమైన స్థితిలో నుంచి లేవలే వేడుకలుసుకుంటున్నాం ఇంకా తండ్రి వారి కష్టాలను జ్ఞాపకం చేసుకుని అనేక మిషనరీలను బోధకులను ప్రేవకులను ముఖ్యంగా తండ్రి నైనా క్రమించే వాలంటీర్లను పంపించమని వేడుకుంటున్నాను ఆయన మీ శిష్యులను పంపించవలసిందిగా అడుగుతుంటున్నాను తండ్రి ప్రభావ క్లమ్ ఏరియాలో అనేక అంటే కూడా తెలియని వాళ్ళు ఉన్నారు అదొక తండ్రి ప్రభా నాయన అంటు వ్యాధి అని కూడా తెలియదు ప్రభు ఆయన ఈసొక భూతం అన్నట్టుగా కొంతమంది తలంచుతున్నారు ప్రభు ఆయన నాటకం తీసుకుంది ప్రభా అటువంటి తండ్రి ఇంలిటరేట్ గా ఎంతో మంది ఉంటున్నారు ప్రభావిషని తండ్రి వారిని నాశకం చేసుకోండి ఆయన వారికి తర్వాత అంతకుండా కాపాడమని విడుతున్నారు ఆయన ఇండియాలో ఎన్ని కొన్ని వేల క్లమ్ ఏరియాలు ఉన్నాయి ప్రభావిత నాటకం తీసుకోండి ప్రభావ వారికి సహాయం చేయండి ప్రభు ఆయన ఈ మైగ్రైన్స్ ఆయన ఆయన టీమ్ లో ఉన్న సభ్యులు ఎంతగానో కృషి చేసి తండ్రి ప్రభు నాయన అయ్యా ఎంతగానో వారికి ఆయన సహాయం చేసి సువార్తను ప్రకటించి నాయన భారం కలిగి నేను ప్రతి దినూ రేమ్ బదులు వెళ్తూ ఉన్నారు ప్రభావిన ఇప్పటికీ అదే ఫీల్డ్ లో ఉంటూ కొనసాగిస్తున్నారు నాయన అక్కడ నాయన ఫలితంలో దయచేయాలి ప్రభు వారికి రక్షణ దయచేయాలి ముఖ్యంగా తండ్రి ప్రభు వారికి ఏండం ఏది తగలకు వారు ఒక టెస్ట్ మనీ చెప్పాలి ప్రభావ వాళ్ళ ఊరికెళ్ళినప్పుడు ఈ విధంగా అక్కడ జరిగినది అని వారు చెప్పుకోవాలి ప్రభు ఆ తువార్త వినడం వల్ల మాకు శక్తి వచ్చింది దేవుడు అని వారు ఒప్పుకోవాలి ఆయన బోధిస్తున్న అన్నవాళ్ళు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తారు వాళ్ళకి మంచి ఎనర్జీని దాచండి దాడి పవర్ ని దాండి తండ్రి వారిలో తండ్రి ప్రభా అయ్యా మీ యొక్క తండ్రి ప్రభావాలింగ్ రీప్లే డైరెక్ట్ గా ఒకటి థర్టీ త్రీ మినిట్స్ ఉంది ఒక ఫిఫ్టీ మినిట్స్ అండ్ హాఫ్ అవర్ అయిపోతుంది మీకున్న ప్రేమి పెట్టిన కృతదైన జీవితంలో మేలులే దయచేది వాడవు తండ్రి ప్రభుత్వం మేము కొద్ది రోజుల్లో చూడబోతున్నామని ఆ ప్రస్తుతాన్ని తండ్రి ప్రభావం మేము విశ్వసించిన్నాం కాబట్టి పొందుకుంటున్నాం ఆయన బిడ్డ పట్ల మీకు కొన్ని సరైన దాని ఆయన మహా గొప్పది ప్రభుత్వం ఆయన తన కుటుంబానికి కూడా జ్ఞాపకం ఆయన వెళ్ళింది చెకప్ అయి వెళ్ళి చండగా తండ్రి ఆయన కొన్ని రుండి మాట్లాడాలి ప్రభుత్వం సొల్యూషన్ త్వరగా దొరుకుతుంది సహాయం చేయండి ప్రభుత్వం మంచి ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఏమి వెళ్ళి తన తండ్రి ప్రభుత్వం మీరు సహాయం చేసి మీరు ముడిసేట ఏది అవసరం లేదు ప్రభుత్వం అది కిడ్నీలను జ్ఞాపకం బ్రెయిన్ ని జ్ఞాపకం శరీరంలో ప్రతి అణువుని నరాలను ఎముకలను తండ్రి ప్రతి క్షణాలను జ్ఞాపకం చేసుకుని ప్రభావం ముట్టండి స్పష్టత పరుస్తుంది ఆయన బిడ్డ నిమిత్తం కొన్ని వేల మంది ప్రార్థిస్తుంటారు కృప చూపించమని వేడుతుంటారు తన తల్లిదండ్రులు ఇద్దరు ఆయన తృంగిన దశలు ఉంటున్నారు వారిని ఆయన నిలబెట్టలు ప్రభావం నైన్ నీ పసికారకులకు అనేక శ్రమం ఆయన కష్టాలు చేస్తారు ఆయన వాటి తర్వాత కలగబోయే బహుమానం చాలా గొప్పది ఆయన ఆ బహుమానంపై వారు ఇంకా గట్టిగా నిలబడి పోరాటంలో వారు నిలిచిన్నారని ప్రతి క్షణం గుర్తించుకొని ఇంకా ఇంకా ఏదైనా తెలుసు తదిరిగితే వాడున వాక్యం ఆయన ఏ సూత్రిస్తావాడు ఏ ఒక్క ప్రార్థన చక్రవర్తి గారు హలో చక్రవర్తి మీరు చెయ్యండి ఇదే ఈ ఆకలితో ఆకలి తప్పులతో ఉండి వాళ్ళ పాపం తర్వాత ఈ స్లమ్స్ లో జీవించే వాళ్ళు వాళ్ళ పాపం ఎంతో బాధలో ఇబ్బందులు పెట్టుకుంటూ ఉంటున్నారు తర్వాత మైగ్రెంట్ వర్కర్స్ వీళ్ళ గురించి అమర్తల దండ గురించి బాబు జాష గురించి అందరి గురించి ప్రార్థన చేయండి అందరి ప్రభు కృప ఉండాలని ముఖ్యంగా ఈ స్లమ్స్ లో మైగ్రెంట్స్ వాళ్ళు ప్రభుత్వం తెలుసుకునేలాగా సరే గురించి ప్రార్థించండి సరే సార్ పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ధుల పరిశుద్ధ ప్రేమానామకం కలిగిన పియపరులో ఒక తండ్రి వేసా మీ నామాని కొందనాలు సుదృఢ సోత్రాలు తండ్రి ఇదిగో ఆయన చిన్న మందిగా చేదే కాల సమయంలో నేను ప్రభావ ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీ కొందాలు ఈ సహవాసంలో ప్రభావాలు చేర్చున్నీ కొందనాల స్థితిలో సూత్రాలు ఇదిగోనైనా మరి విత్తబడిన వాక్యాన్ని బట్టి మీ కొందనాలయ్యా చెప్పబడిన మరి మాటలు ప్రభావ మరి మా జీవితాన్ని విధంగా మంచి మాటలు మీరు మాట్లాడారు దేవ నీ కొందనాల స్థితిలో సూత్రాలు మరి మరి ఏమైన అంశాన్ని బట్టి నీ కొందనాలయా ఇదిగో ప్రభావ మరి మైగ్రెంట్ లేబర్ ప్రభావ మరి వలస ప్రభావం పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రభావ ఎంతో భయంకరమైన ప్రభావతీతమైన ప్రభావ ఇ గు మీతో మాట్లాడుతూ ఉన్న ప్రభుత్వ జ్ఞాపకం చేసుకున్నాండి తండ్రి ముఖ్యంగా మరి ఈ మైగ్రెంట్ లేబర్ ప్రభుత్వంతో మరి భయంకరంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఆయన మరి మెసేజ్ అర్జెంట్ గా ఆయన అకామిడేషన్ చూపించండి లేదంటే మాకు ట్రావెల్ అకామిడేషన్ చూపించండి అని చెప్పి వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉన్నారు ప్రభావిని గుర్తి మరి మీరు పొందనాలయ్యా జ్ఞాపకం చేసుకోండి అయ్యా వాళ్ళ బాధలో మీరు ప్రభావిని ఎదిగబిడ్గా ఉన్నట్టు మీరు సహాయం తెచ్చేయండి ప్రభావితం పరిచయ కూడా ఇవ్వబడుతున్న ట్రాక్స్ గురించి కూడా మరి నీ పొందాలయ్యా మొత్తం వాళ్ళ జీవితంలో పరభారితంగా మరి అది ఫలించే విధంగా మీరు సహాయం తెచ్చేయండి పొందాను ముఖ్యంగా ప్రభా ఎదుగునైనా మరి ఈ వీధిలో తిరిగే యాచకులు మరి ర్యాక్పీకర్స్ ప్రభా ఈ కాగితాలు చిత్త కాగితాలు వేరుకునేవాళ్ళు ఈ స్క్రాప్ వేరుకునేవాళ్ళు ప్రభావం వాళ్ళ జీవితాలు ప్రభావ ఎంతో దౌర్భాగ్యంగాను ప్రభా మరి చాలా ఇదిగానే ఉన్నాయి ప్రభా మరి అట్లాంటి వాళ్ళు ఆ రోజుల్లోనే వాళ్ళు బ్రతడం చాలా కష్టంగా ఉండేది తండ్రి మరి మరి ఇప్పుడు ఈ లాక్డౌన్ సమయంలో ప్రభావాలను ఆదరించే వాళ్ళు వాళ్ళ భోజనం సంపూర్చే లేరు కనుక ప్రభా ఆ దిక్కు దిక్కులేని వారికి ప్రభా మరి మీరే ఆదరణ కత్తాయి ప్రభా మీరు ప్రార్థన చేస్తున్నారు మీరు సాయితీగా ఉండండి ప్రభావ మీరు నడిపించండి కొంత నాలుగు ముఖ్యంగా ప్రభా మరి జాష గారి గురించి చిన్నపిడ్డ జాషువా గురించి ప్రార్థన చేయొచ్చుండగానే ఆయన ఆయన జీవితంలో మీరు మార్పు ప్రభా మీరు గొప్ప కార్యాన్ని మీరు చేయండి ప్రభా చిన్నపిడ్డ ప్రభా మయ్య మరి ఏమి తెలియని వారిని ఆయన కుటుంబం కూడా ఎదిగిన వారు ప్రభ మరి కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా ఆ రిపోర్ట్లన్నీ సక్రమంగా ప్రభా మరి మరి ఏమి లేకుండా వచ్చేటట్టు ప్రభావం కార్యం దయచేయం లేవని కొందరు తులు చూస్తున్నారు మళ్లీ ఆపరేషన్ అనేది జరగకుండా ప్రభు మీరు కార్యం చేయండి దాన్ని బట్టి ప్రభావి బిడ్డలైన వారు ఎంతో కృతజ్ఞతతో ప్రభావాన్ని ఆరాధించడానికి దగ్గర రావడానికి ఆ సాక్ష్యాన్ని బట్టి అనేకలు ప్రభావాన్ని వైపు తిరగడానికి మారడానికి గ్రహించండి ప్రభావిడ్లైన వారు ప్రభావి మైగ్రెంట్ లేబర్ కు చూస్తున్నటువంటి మరి పరిశీలన మీద జ్ఞాపకం వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో మీరు సహాయకులుగా ఉండండి ప్రభా మరి అన్ని వనరులను మీరు సమకూర్చం మరి వారికి కావాల్సిన భోజనం విషయంలో ప్రభావి మాస్కుల విషయంలో శానిటైజ్ చేసే పనిలో ప్రభా మరి వాళ్ళ క్షేమంగా పంపించే పనిలో అయ్యా మీరు ఇచ్చినటువంటి ప్రేమను బట్టి మీరు కొందన్నారు మీరు కనపరిచిన ప్రేమను బట్టి మీరు కొందన్నారు బిడ్డలైన వారు మీ ప్రేమను కనపరుస్తా ఉన్నారు ప్రభా ప్రభా మీరు కార్యం చేయండి ఫలాన్ని చూపిచ్చు ఎవరు ప్రతి ఒక్కరు మీరు సహాయకులుగా ఉండి కార్యం చేయండి ఏసారి శక్తి కలిగిన అడిగి వేడుకలు సాధిస్తూ ఉంటుంది ఆమె కృపాసక్ సంపూర్ణములకు స్తోత్రములు నమ్మ తగిన దేవీ పాదముల స్తోత్రం పవిత్రుడు దేవ స్తోత్రములు అదాని కాసరి ప్రేమ సరిత స్తోత్రములు బోద్దింతముల వరకు యుద్ధములు మాంస దేవ స్తోత్రములు బహుమాన స్తోత్రములు బలవంతులు ఈ సంకల్పములు తరతరపులు ఉండను మరుగైన మన్నాను ముగింపజే దేవస్తోత్రములు మా దేవ ఉన్నత నామం పట్టిన స్వస్థపరచు దేవస్తోత్రములు సమాధానములు స్థిరమైన మనస్సులూతములు తల్లి ప్రకాశింపే దేవస్తోత్రములు మా తండ్రి సమాధానకర్త దేవస్తోత్రము సరిహద్దును విశాలపరిచే దేవస్తోత్రములు సంకటము కుదర్చి దేవస్తోత్రము సదాకాలము దేవస్తోత్రములు సబ్జీలకు దేవుడు అనేటువంటి దేవస్థములు సమాధానము సమాధానము అని చెప్పే దేవస్తోత్రములు ఈ యొక్క ఉన్నతమైనటువంటి నావను పట్టి అమోఘమైన ఆశ్చర్యకరణి ప్రపంచంలో నెలకొన్నటువంటి యొక్క విపత్తును బట్టి మహమ్మారిని బట్టి మా తండ్రి మీ పాదాము అనుగ్రహము మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నాకు ఇస్తున్నారు ఈ యొక్క వాక్యం చూడటం ప్రార్థించట్లు ఆయ కథములు కొనుక్లో పాపులు మాత్రం పచ్చాతాపత్రులు మీరు సహకరిస్తున్నారు మీకున్న మాత్రండి మీ కాపుల భద్రత మా మా కుటుంబాలకు ఇస్తున్న విధానం బట్టి మీకు మహాండినాలు మాత్రండి ఈ యొక్క ఈ యొక్క ఆర్థిక మాంద్యము ఈ యొక్క ఆహార సమస్యకు బాగా కలిసి అలమటిస్తున్నటువంటి మానవాళికి మరి జీవుల కొరకును ప్రార్థిస్తున్నాం మాత్రండి మీరే సమస్తము సృష్టిలో సృష్టిలో జరిగిచ్చినారు మా తండ్రి మమ్మల్ని వేలుటకును జీవించుటకును పలించుటకును అభివృద్ధి పొందుటకును మీరు చేసినటువంటి ప్రతి ఉపకారములకైంద్రి అదే మానవలంగా మీరు మమ్మల్ని రక్షించుకున్నారు మమ్మల్ని ప్రేమించినారు జీవితం చేస్తున్నారు మేము ఇతరులకు సాయం చేయమని మాత్రం ఈ యొక్క సహాయపడమని మరి మేళ్ళను పిలిపించి అని నాహారమును ఈ యొక్క గాలిని వాతావరణము ఆరోగ్యము ప్రసాదించే స్తోత్రము ఎల్లప్పుడూ నిన్ను ప్రేమించి నిన్ను వచ్చకుని జీవుల పను సాయం చేయమని మా తండ్రి ఆయన కుమారు ప్రార్థిస్తున్నాం మాత్రం మీరు సంపూర్ణ చూస్తూ దయచేయండి మాత్రం కుటుంబంలో నెమ్మదిని మన శాంతిని సమాధానము ఆ యొక్క వనరులను సమకూర్చమని మొత్తానికి మీకు సాక్షిగా కుటుంబం సంపూర్ణ చూస్తూ దయచేయండి మాత్రండి ఆర్థిక పరమైన అవసరాలను తీర్చమని వారి వారి కుటుంబంలో ఉన్న ప్రతి మీరు ఆశీర్వదించి మొత్తం మీకు సహాయం చేయలేము మేము ప్రార్థించగలము మీరు అనుగ్రహించేవారుగా ఉన్నారు కాపాడి కనిపించేది కనుకరించేది ఉన్న వాళ్ళు మొత్తానికి ఆశీర్వాదండి మన మధ్య రవి బ్రదర్స్ ఉన్నారా మనోజ్ ఎవరు హలో హలో వనేష్ గారు చంద్రశేఖర్ గారు చెప్పారు And, and uh they uh, are talking in slums yes. and uh, as about migrant workers yeah. the dead, so, so, so i lokas nilalu dende okati manmi daadi devu and rupees natadi so we need to discuss a little brother but he is really mercy of god and return to our lord right devu and my babu josh babu cash babu cha prasadara tandi big madana lina krupamai ra misotra tandi హృదయకాలం నుంచి కాచి కాపాడడానికి మీకు ఎంతో వందనాలను అయినా మిమ్మల్ని చూపించిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభావిత మీ యొక్క వాక్యాన్ని విన్నాం ప్రతి దశలో ప్రిపేర్ గా ఉండలాగానే మీరు సాయపడమని ప్రార్థిస్తున్నాం అయినా ఆ ఏ రీతిగా తన దేశాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చిండో పర్వ అదే రీతిగా రూత్ కూడా తన దేశాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చినట్టు మీరు చూపించండి రోజు బట్టి మీకు ఎంతో వందనాలు పర్వ మేమంతా బయటకి పిలబడ్డ వారం లోపల ఉండేవారం కాదన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసినట్టండి ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదని మీరు జ్ఞాపకం చేస్తున్నారు దానికి ఎంతో వదనాలైనా పుట్టు స్తోత్రాలు ప్రతి క్షణం మాకు ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నారంటే నీకు ఎంతో వదనాలైనా మా విమోచన ఎంతో దగ్గరగా ఉందని నేను గ్రహించగలుగుతున్నాను మీరు ఈ లోకస్తులు కాదని నేను కూడా ఈ లోకస్తున్నాను కాదని ఈ లోకంతో నాకే పని లేదని అర్థవ్వా కాబట్టి మేము ఈ యొక్క గ్రహించి ముందు పోడండి ప్రార్థనాంశాల గురించి ప్రార్థిస్తాం అయినా ప్రతి ప్రార్థనాంశం మీకు అడిగి చేరినండి విశ్వసిస్తున్నాం అయినా ముఖ్యంగా జాషువాని బాబు గురించి మేము ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డను ఆశ్రించండినైనా దాని తల్లిని చరికాల వరకు సంపూర్ణమైన స్వచ్ఛత దేయండి ముఖ్యంగా ప్రభావ బిడ్డ కిడ్నీస్ లో అనుకున్నాక నెఫరాన్స్ నియేట్ చేయమని ప్రార్థిస్తున్నాం పెద్ద ఫిల్ట్రేషన్ స్టార్ట్ కావాలా ప్రభు అది నచ్చాలనైనా ఆ బ్లడ్ క్లాట్స్ అన్ని కరిగిపోవాలా ప్రభావ మీ యొక్క రక్తాన్ని పరోక్షించండి సంపూర్ణమైన హీలింగ్ తెచ్చేయండి అవును ప్రభావ మీరు పొందిన గాల చేత అది వాగ్దానం అయినా అది మేము నమ్ముతున్నాం ప్రవ్వాడని స్వస్థపరిచి నిలబెట్టండి ఒక గొప్ప సేవ తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మనుషులకి ఇది సాధ్యం సైన్స్ కి అసాధ్యం కానీ మీకు సమస్తానికి సాధ్యం అయినా కాబట్టి మిమ్మల్ని ఆశ్రయించడం గొప్ప సాక్షిగా బిడ్డలు పెట్టి తల్లిదండ్రులకి సంతోషాన్ని అనుగ్రహించండి ముఖ్యంగా తల్లిదండ్రులకు సంతోషకరమైన బిడ్డగా బిడ్డని ఎవరైతే మనం మీరు సంతోషపరచాల పడలా బిడ్డ జీవితం నుంచి అయినా ముఖ్యంగా ప్రభావ గడు ఆసన్నమైన లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి మీరు ఓ ప్రభావ ఇది ఆల్రెడీ మా దేశానికి కానీ మనుషులు గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు ప్రభావ కానీ మీ బిడ్డలు మీరు పోషిస్తానని కానీ మేం కాదు ప్రభు ఇతరులను ఏ రీతిగా పోషించాలని దాని గురించి మేము ఆలోచిస్తున్నాం మీ యొక్క జ్ఞానం మాకు అనుగ్రహించండి సొల్యూషన్స్ ఏ విధంగా తిని మళ్ళీ మనుషులను వారి సమలకాలంలో వారిని ఎట్లా మేము పోషించాలా అటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభు మీ ఆగ్గేది రావు అవును ప్రభు మీరే కనుకరించమని ఇంత గొప్ప దేశం తండ్రి గుడి ఎడమ ఎరగని దేశం నేను దీన్ని క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి తిరుగుబతనాన్ని క్షమించండి తండ్రి మోసాన్ని ఆయకతనం క్షమించండి వాళ్ళ కానీ వాళ్ళ ఆయక తన మళ్ళీ మైగ్రెంట్ వర్కర్స్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి మా సెక్స్ అయిపోతున్న ప్రభావ రివర్స్ కనికరించమంత్రి గవర్నమెంట్ ఆయక తన మళ్ళీ స్పందన అనుగ్రహించండి తండ్రి ఏ రీతిగా డబ్బులు ధార బోకేస్తున్నారు ఈ లాస్ట్ టూ మంత్స్ లో కానీ మీరే ఒక సొల్యూషన్స్ అనుగ్రహించి డబ్బులు అనుగ్రహించండి నైనా మైగ్రేట్ వర్కర్స్ ప్రొటెక్ట్ చేయమని ప్రార్థిస్తుంటే వారిని రక్షించుకోండి అయినా వారికి సత్యం ప్రకటించడా సహాయపడమని ప్రార్థిస్తున్నాం బ్రవ్వా ముఖ్యంగా ట్రైబల్ బెడ్స్ లో ఇంకా భయంకరంగా సహాయపడంతో కనికరించండి స్లంస్ లలో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాం ఇంకా వాళ్ళకి ఎటువంటి జీవనపాధి లేని స్థితిలో ఉంటుండే కాబట్టి వాళ్ళని కనికరించండి అయినా సహాయపడండి తండ్రి మీరే ఆదుకోమని ప్రార్థిస్తున్నది తండ్రి సాధ్యమైన కానీ మీరు లేవనెక్ మీరు ఫిలాంట్లో ఫీస్ కానీ సరిపోదు ప్రభావ ఇది మీ ద్వారా జరగాలని మీ హస్తం అయినా మేము కోరుకున్నాడు కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రపంచాన్ని అయితే మెడిసిన్ చేసినా ప్రార్థిస్తున్నాం తండ్రి ఒక ప్రభావ డబ్ల్యూహెచ్ఓ డిక్లేర్ చేసింద్లోరిక్విన్ తీసేస్తారంట ప్రభావ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ లో ఒక రవా రెమ్స్టావిర్ అనే ఎబోలా వైరస్ కి సంబంధించిన మెడిసిన్ వాడతా అంటారు చాలా కాస్ట్లీ మెడిసిన్ ప్రభుత్వా ఇదంతా బిజినెస్ ఓరియంటెడ్ మెడిసిన్స్ నైనా మీరే సహాయపడండి తర్దు పేదవారి పట్ల కనుకరణం చూపించండి ఐకత నాలు ఫార్మా కంపెనీ ఓనర్స్ మాట్లాడే వారి విధంగా జాలి పూర్తించండి తండ్రి మీకు విస్తరింపజేయండి తండ్రి గొప్ప మినిస్టర్స్ ఏమని తండండి సత్యాలను జాగ్రత్తగా ప్రకటించేసే ఒకరిగా తయారు చేసి మమ్మల్ని అందరినీ ఆకర్షిత పరచుకోమని సుఖిస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఓకే So, you take up this point about that. Eh? Uh, those people who are suffering with hunger, and people dwelling in slums, and also migrant workers, that their needs might be met by the law, and uh, also this, uh, the, uh, the government officials, the uh, ministers and all. Another than the serious issue that is going on, all the Sanjay lagna, but like a Prabowo if all the people lagna, but the military will look at the one thing, danger it is, the model of a country, కే కేవలం <laughs> అది నమ్మకం ఏంటో మీకు విపరీతంగా జీవించి నమకేగా శాతం శాతం నమ్మక ఏంటే గురు దుర్మే ఉండగా నమ్మకం ఏంటండి మీ యొక్క మండపే తిరిగి దేవా నీరు మాట తోటగా ఆర్థికంగా రక్షణ దుర్గంగా చెల్లించుకుంటున్నాం ఎవరు ప్రేమించలేని ప్రేమ ప్రేమించిన సేమై మీకు నాకు నమ్మకం ఏంటే వాళ్ళు ఏంటండి మీ యొక్క ఆర్థిక ఆశ్చర్య చర్యాలు దేవాల నీరు మాత్రమే చెంచుకుంటున్నాను నమ్మక ఏంటంటే పెంగులు ఉంటాయిగా ఇతర చెల్లించుకుంటున్నాను నమ్మక ఉండేవాళ్ళు వింటే అయ్యా నమ్మకం అయ్యాం ఏంటంటే మళ్ళీ ఏంటంటే నమ్మకం ఉండేగా మీ యొక్క వాక్యం యొక్క స్థాయిలో నిలవలేనటువంటి స్థితి కలిగిన వారిని కలిగిన వారు అంటే నమ్మకం ఏంటంటే మీరు ఏదైతే ఆశిస్తున్నారో మా జీవితం అయితే అండి అది లేదు మీ ఆయన చేరుకుంటున్నా సహాయం చేయండి రెండు గుండెగా సాధన పెట్టుకుంటుండగా సహాయం చేయండి రెండు మనత ఏంటంటే రెండు గుండెగా ఇలా ఇలా సహాయం చేయమని సాధిస్తున్నాయి అండి అనేక తండ్రి వారు భోజనం సరిగా గట్టి లేదు మనకి ఉండేలా వారందరూ కూడా వారు మీరు సహాయం చేసే తప్పిలేరు యొక్క సాధిస్తున్నాం బాగా నమకం ఏంటంటే పెములు గిండా అడిగింది అయ్యా అనేక నమకం ఏంటంటే ముప్పై కోట్ల మంది వరకు నమకా ఉండేగా ఈ యొక్క మృతి వాటిలోకి తినటువంటి అనేక అవసరం జరుగుతాయి వారికి ఈ యొక్క సమయం నమకా ఉండేగా పెముల గింజరాజు లేకపోవడం ద్వారా వాళ్ళకి పిండి కూడా లేని ద్వారా అయ్యా సరైనటువంటి ఆహారం లేక అనారోగ్యాలు పిండి లేకపోతే వివిధ రచన ప్రార్థం చేసుకుంటున్నాం చేసుకుంటున్నాం అయ్యా మీరు మాత్రమే చేయగలిగిన తిరిగే బదులుగా అయ్యా మిమ్మల్ని తెలుసుకునేవారు గానీ జీవితాలను పరిపించేవారు నమకేమిటండి అయ్యా అయ్యారా అనేది పక్కన కలిగండి అయ్యా నమ్మకం ఏంటంటే అనేక దేశాలు అనేక ప్రాంతాలను పాటి భారతదేశంలో కూడా నమ్మకం ఏంటండి సుమారుగా దేవ మహారాష్ట్రానికి దగ్గర తండ్రి అయ్యా సహాయం చేయండి అయ్యాలేండి అవి రావు అయ్యా మీ పిలవలేదు పోయించండి తండ్రి దేవ ఆకలి దేవ తర్రీలో అయ్యా నమ్మకం ఏంటండి ఈ యొక్క వ్యాధితో బాధపడుతున్నటువంటి ప్రజల మీద తండ్రి తండ్రి అది దేవ అయ్యాలు తీసుకోండి కృష్ణాను బిడ్ల గేడలా మీ యొక్క బిడ్ల వేడలేకండి అయ్యాను భరించండి అయ్యాండి అయ్యా మనపై బిడ్లు చెప్పి తీసేటప్పుడు అయ్యా పని వారిని అయ్యా మనపై అధిస్తున్నాండి అయ్యా పూట విస్తారంగా ఉంది కృష్ణాను సాధిస్తున్నాను నమస్కే ఉండగా ఇంతవరకు నమ్మకం మరి ముఖ్యంగా గురించి అయ్యా మీరు మాత్రమే తీయగలం అబ్బాయం చేసుకుంటున్నాను సహాయం చేయండి అంత్రి దిడ్డక నమ్మకం తీసుకోండి కొన్ని అయ్యా మీరు మాత్రమే నాకు దేవ తోటే ఎంత మరి లేరు నమ్మక ఏంటో మమ్మల్ని దేవాల దేవా గమనించి మాకు సాయం ఎవరు ఎవరు లేరు తండ్రి అయ్యా తీసుకున్నాను అవన్నీ దేవా పరిస్థితుల్లో సహాయం చేయడానికి ప్రార్థిస్తున్నావు అవగా మాకు నిద్ర సహాయం అని చెప్పి బంధువుతో మీ సమయాలు మీ ప్రార్థన నివాన్ని సహాయం చేయండి మనుషులు సహాయం చేస్తారు అవన్నీ వేసి మీ కార్యానికి భాగాలు పెట్టే తీసుకున్నాలు ఎదుర్కొంటున్నాం Uh, Amen. No, no, no. Thank you. Thank you, brother. Sam? Uh, ah, ah, Sam? Ah, my brother. Ah, Sam. I will kindly pray for uh, these points, yes, sir. Yes, yes, yeah, yes. Yeah. Okay. So you heard the points, no? Yes, yes, yes. Ah, so kindly okay. pray for them. Ah, oh, yeah. Sir, when it starts online, sir. There is, sir. I will maintain it, sir. Yes, sir. Right. Thank you, God. Thank you, God. Thank you, God. Thank you, God. ఆయన ఉదయకాలంలో ప్రభా తి న్యూ ఆర్కింగ్ చుట్టూ గ్యాదర్ అవడానికి పాటు పాడటానికి ఆరాధించడానికి ఇచ్చిన సమయం బట్టి గతనాలు తెలుస్తున్నాం ఎలాంటి నిర్ణయాలు మా జీవితంలో మా కుటుంబ జీవితంలో తండ్రి వ్యక్తిగత జీవితంలో ఎంత ఉపయోగకరమైన ప్రభా ఆ రీతిగా తండ్రి ఆయన ఒక నిర్ణయము ప్రభా తండ్రి అది అది అదే పై మేము ప్రభా చేసేవారుగా మా జీవితంలో అది ఒక సాక్ష్యంగా ఒక జీవునిగా మన జీవితంలో మారుతుందని మీరు మాకు నేర్పించిన సత్యం బట్టి ఎంతో వలనాలు నీకు శుతులు తెలుస్తున్నాను తర్వాత నేను వెంబడించడానికి పిలుపుని మేము అంగీకరించడానికి అయ్యా నా జీవితంలో ఒక డెసిషన్ తీసుకోవడానికి సహాయం చేసినందుకు నీకు ఎంతో అయా నేను నేను వెంబడించడానికి నీ రక్తం నీ రక్త పోషికంగా రావడానికి తర్వాత నేను తీసుకున్న నిర్ణయం బట్టి నేను చూపించి కనిపిస్తున్నాను తర్వాత ఇటు విశ్వాసం నాకు దయచేసినందుకు నీకు ఈ వాగ్దానాన్ని నమ్మటానికి ఇచ్చిన తండ్రి నేను అన్ని వాక్య భాగాలు బట్టి నీకు ఎంతో వందనాలు స్థుతులు తెలిస్తున్నాను తండ్రి ఆయన నశింపు నిత్య జీవిం ఆయన ఏ వాక్యం చేయా తండ్రి నేను నా లక్ష్యం దినం బట్టి నీకు ఎంతో వందనాలు నీకు స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఆయన ఇటు కార్యం చేసి తండ్రి అడుగు అడుగుగా తండ్రి నా జీవితంలో తండ్రి ప్రతి నిర్ణయం తీసుకునేవాడుగా తన మీద తీసుకోవడానికి సహాయపడేవాడుగా ఉన్నందుకు నాకు ఎంతో వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఆయన నా నిర్ణయాలు కావు ఈ నిర్ణయాలే నా జీవితంలో నెరవేర్చబడ్డాయి నా నిర్ణయాలు అన్ని ప్రభావ అనే సొంత మార్గాలు తండ్రి నా సొంత నిర్ణయాలు ప్రభావ తండ్రి అది నాకు మేల్ మేల్ సంస్కృతం లేదు తండ్రి అది నాకు ఏమాత్రం ఆశ్చర్య సంస్కృతం లేదు కానీ తండ్రి ఎంతో భయంకరమైన స్థితిలోంచి నేను వెళ్ళాను తండ్రి నీకు ఎంతో వందనాలు జిలిస్తున్నాను ప్రభావ నాకు నేర్పించిన ప్రతి పాఠం బట్టి నీకు ఎంతో వందనాలు సొంత నిర్ణయాలు వల్ల ప్రభావ తండ్రి ఎంత ఎంత బాబా ఎంత నష్టం అనేది నాకు నేర్పించారు నీకు ఎంతో వరణాలు ప్రభావ తండ్రి నేను ఎప్పుడైతే ఆధారపడ్డానో ప్రభావ ఏ విషయంలో కూడా చిన్న విషయంలో సరే ప్రభావ ఏమి నేను ఆధారపడాను నేను చూసిన గొప్ప తండ్రి నేను ఆసం చేసుకుంటున్నాను ఎన్నో రకాల గొప్ప కాయగాలు చేసి నా జీవితంలో ప్రభావ మంచి నిర్ణయాలకి ప్రభావ తండ్రి మీరు ప్రోత్సహించిన విధానం బట్టి నీకు ఎంతో వందలు తెలుస్తున్నాను ప్రభావి సమయంలో ప్రత్యేకంగా తండ్రి నేను మా ముందు వాక్య పేరు సృష్టిని బట్టి ప్రారంభం తీసుకొస్తున్నాము చిన్నవాడైన ప్రభావి కోసం ప్రార్థిస్తున్నాను ప్రభావి వీడీ ఆఫ్ చేసుకోండి మీరు శుభ్రత వస్తుంది అనారోగ్య శుద్ధిగా ఉండగా ప్రభావ ఏ కొరతలు తన జీవితంలో శరీరంలో ఏ భాగాల్లో ప్రభావ ఏ ప్రాబ్లం ఉన్నదో తండ్రి ఎవరికి తెలవచ్చండి మీకు ఒకరికి సంస్క తెలుసు అడిగా నేను యోగ గ్రంథము నలభై రెండో ప్రకారంగా అన్ని ఎరిగిన దేవులంలో ప్రబంధువు నీ వాక్యాన్ని వేసిపెట్టుకోని అన్ని తెలిసిన దేవులంలో అసాధ్యమైన ఏదన్నా ఉన్నదా నీకు సమస్య సాధ్యం ప్రభావ అయా తండ్రి స్థితిలో చేస్తున్న ప్రభావి తను మీ కార్యం కోరుకుంటున్నాం మీ అద్భుత కార్యం మీ అద్భుత హతం కోరుకుంటున్నాం ప్రభావ తదిహా ప్రభావ మీరు తదిహా మీరు సభ్యన ఆలోకించి ఒక కార్యం చేసి మా ప్రార్థనలో తన ప్రార్థనలో ఉన్న శక్తిని మేమందరం అనుభవించినట్లుగా ఇటుకృపదయ్యమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి ప్రత్యేకంగా ఈ సమయంలో వాళ్ళ పల్లెని ల్యాప్ చేసుకోండి పిల్లలు మీరు ఆదరించండి ప్రభావించండి తండ్రి నిన్న బిడ్డ తండ్రి ఏ పరిస్థితుల్లో వెళ్తున్నాడో మాకు తెలియదు ఇలాంటి ఆలోచనలు వస్తున్న మాకు తెలియదు ప్రభావం చూపించండి సహాయం చేయండి ఈ సమయంలో ప్రభావి తండ్రి నేను పేద ప్రజల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి నేను వలస కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావ వాళ్ళు చేసిన సహాయం దాకా ఇప్పుడు దాకా చేసిన సహాయం మీరు చేసిన అద్భుత కార్యాలయం పెట్టి కార్యం చేసి తండ్రి నేను మీరు మహిం పొందమని ప్రార్థిస్తున్నా ప్రభావ చేసే ప్రతి ప్రయత్నం వెనకాల హస్తం ఉన్నట్టుగా చూపించమని ఆదిస్తున్నప్పుడు సహాయం చేయండి చేసే ప్రతి ప్రయత్నము నీ వద్దరు వచ్చిందని నీ షన్ నీ డెసిషన్ మేకింగ్ అని ఉన్నట్లుగా సహాయం చేయండి కలవా మీ దగ్గర నుంచి డెషన్ లాగా చేయమని ఆ రీతిగా తండ్రి సహాయం చేయండి ఆ బిడ్డలతో మీరు ఏమి మాట్లాడండి అక్కడ బస్సు సరిగ్గా లేకపోతే సహాయం చే భోజనం లేకుండా తల్లి కావాలి బిడ్డలు ఉంటున్నప్పుడు దయ చూపించండి సహాయం చేయండి ప్రభుత్వం వాళ్ళ పట్ల దయ చూపించినట్లుగా ప్రభుత్వం వాళ్ళ పట్ల తండ్రి ఆయన కనికం చూపించినట్లుగా వీటి సహాయం తెచ్చామని ప్రార్థిస్తున్నాం ప్రభావ మీరే మీకు వందనాలు మీకు సిద్ధులు చెల్లిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ప్రభావితి తండ్రి ఆయన మాస్కర్ అభిప్రాయం వాళ్ళు చేస్తున్న ఈ విషయంలో ప్రభావ ప్రయత్నం కూడా ప్రభావ అదే అది అది ఇది కాకుండా సహాయం చేయండి ప్రభావ సఫలమవున్నట్లుగా చూపించండి ఆ పచ్చి ఎవరైతే ఫోన్ నంబర్స్ మా దగ్గర ఉన్నాయో ఆ ఫోన్ నెంబర్స్ కూడా తండ్రి ద్వారా వాటి ద్వారా వాళ్ళకి తండ్రి ఆయన వాక్యం చెప్పడానికి ఈ వాగ్దానం పంపించడానికి ప్రభావ మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి గురించి మాట్లాడుకుంటున్నాం ఆ దేశాల్లో వచ్చిందని చెప్పి అనుకుంటున్నారు కానీ అది స్లోగా ప్రభావ ఎంటర్ అయిపోయింది మా దేశంలో ఎంటర్ అయిపోయింది ప్రభావ తండ్రి అది ఎప్పుడు తండ్రి మా మీద వస్తుందో మాకు మా దేశం మీద వచ్చింది అయ్యా సహాయం చేయండి అయ్యా తండ్రి ఈ ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించమని ఈ ప్రజలను తప్పించమని దయచూపించమని మా దేశం పట్ల దయ చూపించమని తండ్రి ఆయన పేద ప్రజల చేసుకోండి ఇప్పటికే ఆహారం లేకుండా తనిపోతున్నారు అనేకలు ఇప్పటికే తండ్రి ఎంతో లాక్డౌన్ వల్ల ప్రభావ తండ్రి ఆయన వాళ్ళకి భోజనం లేదు ఇంకా కరువు వస్తే తండ్రి వాళ్ళని పట్టించుకునేవాళ్ళు లేదు ఇప్పటికే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదు ప్రభావ స్టార్టింగ్ లో చూపించుకోవడానికి కోసం అందరూ ఇచ్చి ఫోటోలు తీసుకొని అక్కడ ఎక్కడ పెట్టి ఊరికి ఫోటోలు పెట్టారు ప్రభా కానీ ఇప్పుడు తండ్రి ఆయన స్లోగా అంతా డైల్యూట్ అయిపోతుంది ప్రభా లోబడి స్కేరింగ్ ప్రభావ తండ్రి ఆయన లాక్డౌన్ ఆల్మోస్ట్ తీసేసినట్టుగా ప్రభావ తండ్రి ఎవరు లేచారు ప్రభా తండ్రి ఆయన అన్ని పెట్టి చూస్తున్నాను ఈ సబ్బు కంటిన్యూ స్పెట్ కాకుండా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తర్వాత త్వరగా వ్యాక్సినేషన్ వస్తున్నట్టుగా సహాయం చేయండి ఈ గ్రూప్ చూపించండి ప్రభావిలో తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం తర్వాత తెలుగుల నుంచి కూడా ప్రభావ మీరే కాపాడమని రక్షించమని మా భోజనాన్ని ప్రభావితించమని ప్రార్థిస్తూ ఈ గ్రూప్ చూపించి నడిపించమని ప్రభావితం ప్రార్థిస్తూ ఈ సహాయం తెచ్చేయమని కోరుకుంటూ బహువేన వేడుకుంటున్నాం థ్యాంక్ యూ బ్రదర్ వనె సింహస్ గారు హలో బ్రదర్ వనె సింహస్ గారు చెప్పండి సార్ హలో చెప్పండి మీరు ముగింపు ప్రేయర్ చేయండి బ్రదర్ చంద్రశేఖర్ గారు మీరు బెనిటెక్స్ ఇవ్వండి చంద్రశేఖర్ బ్రదర్ ఒకసారి ఇదే బ్రదర్ మన బుకింగ్ ఏంటంటే ఎవరైతే హంగర్ రేపు ఆకలి ఉన్నటువంటి వారి గురించి వారికి పాపం ఇబ్బందులు మనకు తెలియదు అది వాటి గురించి కానీ వారు పాపం పడుతున్న కష్టాలు బాధలు వారి గురించి ప్రార్థన చేయండి ఈ ప్రభుత్వం అంతా వారికి హెల్ప్ మైగ్రెంట్ వర్కర్స్ తర్వాత ఈ స్లమ్ ట్వెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా కష్టాల్లో జీవించుకున్నారు వాళ్ళ గురించి కూడా ఈ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు ఒకరికి పనిచేయలాగినా మీట్ అట్టు మీరు ప్రార్థన చేయండి సఫర్ అవుతున్నారు లాస్ట్ గా ఇది మిడతలు దాంట్లో ఉంది అది అవ్వేసిన దాంట్లో వెరీ డేంజర్ అన్సీన్ డేంజర్ అనమాట ఎఫెక్ట్ మనకి తర్వాత తెలుస్తుంది అలా ఉంటుంది సో ఫైనట్గా ప్రార్థన చేయండి తర్వాత మీరు మీరు ముందు మీరు సేవ కలిగిన కృప కలిగిన మా ఫ్రీ అవర్ లో జీమ్ కలిగిన దేవా నాయన మరొకసారి మీ పాదంలో చెంతకు కృపాసింహాసం అంటకు తండి మేమందరం కూడి నాయన మేము స్థుతిస్తూ ఘనపరుస్తూ కీర్తిస్తూ హెచ్చిస్తూ నాయన మీ ప్రియుమాన ప్రభుని ఏచిత్రిస్తున్నామ తండ్రి మీ పాదములంతకు వస్తున్నా మా దేవ మీ స్వార్యంలో మీ కోనుకు చెప్పుడు మమ్మల్ని సృజించారు తండ్రి స్తోత్రంలో ఆయన మా సహాసాన్ని కోరారు ప్రభావ మీకు స్తోత్రంలో తండ్రి మేము నాయన పడిపోయినప్పుడు ప్రభు మేము శాపగ్రస్తులమైనప్పుడు పాపంలో నాయన జీవిస్తున్నప్పుడు నన్ను మమ్మల్ని విడవక నాయన మమ్మల్ని వెంటాడిందని తండ్రి మీరు ఉద్దేశించిన దేవుడు నిష్ఫలం కాదు నాయన కాబట్టి మమ్మల్ని దర్శించారు నాయన మరొక జీవితం పాప జీవితం మాకు చూపించారు మానవ మరొకయి చేశారు ప్రతి పాపాన్ని క్షమించారు దాని కొరకు నాయన మీరు చెల్లించిన కాయాన్ని కొట్టిస్తూత్రు నాయన మీకు బలిగా అర్పించినట్టు మా దేవ ఇంత గొప్ప త్యాగాన్ని మీరు చేశారు బాబా ఇంత గొప్ప బలిని చేశారు నాయన మీరు కలిగిన గొప్ప ఉద్దేశాన్ని తెలియజేస్తున్న ఆయన మీకు చూస్తూ మా దేవ ఉదయకాల మందు ఆయన ప్రభున మీ రాసు ద్వారా తీసుకొచ్చిన వాక్యం బట్టి స్తోత్రం తండి దాన్ని దీవించి ఆస్వాదించండి మా హృదయం నుంచి సహాయం చేయండి అబ్రహాం జీవితాన్ని బట్టి రూక్ జీవితాన్ని బట్టి స్తోత్రంలో ఆయన వారిని ప్రత్యేక దేశం నుండి వారి యొక్క కుటుంబం నుంచి వారి యొక్క సమస్యల మీ కొరకు ప్రత్యేక పరుచుకున్నారు అటువంటి జీవితాన్ని కూడా జీవించారు నాయన నిస్థితులు స్తోత్రం చెల్లించుకుంటున్నారు మా దేవ మా తండ్రి అదేవిధంగా ఖాళీ కూతురిని ఆక్సా విషయం కూడా మా దృష్టికి తీసుకొచ్చారు ఆయన స్తోత్రం మాతండి ప్రభు అటువంటి జీవితాలను మాకు దయచేయండి నాయన మాకున్నటువంటి ఫలంతులు మీ మహిమ కోసం వాడుపడినట్లుగా సహాయం చేయండి మా దేవా మా తండ్రి ప్రభు మేము ఈ లోకంలో నుంచి మమ్మల్ని ప్రత్యేక మీ కొడుకు ఏర్పరచుకున్నారు ప్రభు ఎంత ధన్యత నాయన ఎంత గొప్ప ఏదైతే నాయనా ప్రభు ఇజ్రాయేల్ ప్రభు నీ ధన్యత ఎంత గొప్పది అని చెప్పారు ప్రభుత్వ మీకు స్తోత్రులు మా తండ్రి ఒక రోజు నాయన ఇంత గొప్ప తరఫాన్యత చూడడం స్త్రం మా తండ్రి మీకు స్తోత్రం మా దేవ మీకు మా తండ్రి నాయన ముఖ్యంగా ఈ పాయింట్స్ ఏదైతే ఆయన నువ్వు ఉన్నామే తీసుకున్నా వాటి గురించి ప్రార్థిస్తున్నా దేవ ప్రభు ఆకలి తప్పులు ఉన్న వారి గురించి తండ్రి ఎంతో ఇప్పుడు కూడా ప్రభు అటువంటి స్థితిలో ఉంటున్నారు ఆయన ప్రభు తండ్రి ప్రభు ఎంత కష్టపడుతున్నట్టుగా వారిని ఎక్స్పెడ్ చేసి ప్రభు ఇతరుల ప్రభు వాటి వారి వల్ల తండ్రి ఎన్నో ప్రభు ఎంతో ధనము సమకూర్చుకుంటున్నారు కానీ వారికి కావాల్సిన మినిమ నెసెసిటీస్ ఇవ్వట్లేదు ప్రభుత్వ ఆహారం కూడా వారికి దొరకట్లేదు సహాయం చేయండి ప్రభుత్వ అదే విధంగా ప్రభు ఈ లో దీవిస్తున్న వారు జ్ఞాపం చేసుకుంటారు అనేకమైన దుర్భరమైన జీవితాలు ప్రభావ వారికి తండ్రి ఒక్కొక్క గదిలో నాయన పది మంది ప్రభావ చిన్న గదుల్లో తండ్రి వారు ఎంతో ప్రభు నాయన శ్రమలు ప్రభు ఇబ్బందులు అనారోగ్యము సమస్యలు ప్రభావ సన్నాయించండి దర్శించండి ప్రభు గుడి నాయన అదే విధంగా ముఖ్యంగా వర్కర్స్ గురించి ప్రార్థిస్తున్న మా మా తండ్రి ప్రభు వారికి ఉన్నప్పుడు వారితో పనులు చేయించుకొని తండ్రి వారితో ఎంతో నాయన వ్యాపారం చేసి తండ్రి వ్యాపార అభివృద్ధిని పాటుపడిన వారిని ప్రభావ నాయన వీరు నిర్లక్ష్యం చేసి అలా వదిలేశారు ప్రభావ వారిని పట్టించుకునే వారు లేకుండా ఎక్కడ జ్ఞాపకం చేసుకుని తండ్రి వారు వారు స్వతంత్ర ఊర్లకు వెళ్ళలేక సరైన ట్రాన్స్పోర్టేషన్ లేక ఆహారం లేక నీళ్లు లేక ప్రభావాల ఎంతో ఎంతో ఇబ్బందులు నాయన ఉంటున్నాయి తండ్రి సహాయం చేయండి వారిని దర్శించండి ప్రభావ నాయన కొంతమంది అయితే వచ్చిస్తున్నారు కానీ సరిపోవటం లేదు బొబ్బా నాయన ప్రభావ మీకు స్తోత్రం తండ్రి జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని మీరు ప్రేరేపించి అక్కడ తీసుకెళ్ళిన మీకు నిన్న విన్నానా ప్రభావ వారితో మాట్లాడి నాయన కొద్దిపాటు ఆహారాన్ని మీ వాక్యం అందించడానికి తండ్రి ఇందరిచిన కుటుంబం చెల్లించుకుంటున్నా మా దేవా ప్రభావ ఇటువంటి మైగ్రెంట్ వర్కర్స్ ని కూడా ప్రభు దోచుకునే వాళ్ళు ప్రభావ వారిని కూడా మోసం చేసేవాళ్ళు ప్రభు ఉంటున్నారు తండ్రి సహాయం చేయండి మా దేవ నిన్న డీసీఎం డ్రైవర్ ప్రభావ వారిని అందరూ తర్వాత వారిని మళ్ళీ మోసం చేసి ప్రభు డబ్బులు ఎక్కువ డబ్బులు అటువంటి మోసం ఉంది నాయన మీ బుద్ధలు తప్పించడం అందుకు పోతున్నా ప్రభావ వారి గురించి బిడ్డలు ప్రార్థన చేసి ఆ ప్రాబ్లం బట్టి ప్రభు నాయన ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి పోతున్నాడు మా తండ్రి మా దేవతం తెలియజుకుంటున్నా నేను ఇంకా అనేక ఉన్నారు ప్రభుత్వ సహాయం చేయండి జ్ఞాపకం చేసుకోండి అది కొద్ది మంది పనిచేస్తున్నారు ప్రభు వారి మధ్య ప్రభు కూడా జ్ఞాపకం చేసుకోండి ఇంకా ఎన్నో అరేంజ్ చేశారు ప్రభు వారి సేవలు కూడా జీవించి మా తండ్రి ప్రభు వారు కూడా మిమ్మల్ని సహాయం చేయండి మాట్రి ప్రభా నాయన హార్థిక అదే విధంగా ప్రభావ మిడతల యొక్క దండు గురించి ప్రార్థిస్తున్నాం ఆయన భయంకరంగా తండ్రి మా దేశాన్ని కూడా వచ్చేసే అసలే ప్రభావి కరోనాతో ప్రభు ఆర్థిక మాంద్యంతో ప్రభావ ఎంతో ఇబ్బందుల్లో ఉంటున్నాం సరే దానికి తోడు ప్రభావ ఈ యొక్క దండు వచ్చి ఆ యొక్క ఆహారాన్ని ప్రభావ మొత్తం తండ్రి అవి ఎంత నాశనం చేస్తే సహాయం చేయండి నా ఇంకో భయంకరం విపత్తు రానంద ప్రభా ఆయన మేము కళ్ళు తెరిచేంతో జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయండి మా దేశం యొక్క పాలకులను ఆయన వారి కన్ను కూడా తెరిపించవలసిందిగా ప్రార్థిస్తుంటాను ఆయన వారు ఆయన ప్రభా సరైన సమయంలో స్పందించి ప్రభావ దీన్నిపై వాళ్ళు సరైనటువంటి విధంగా యాక్షన్ తీసుకున్నలాగా సహాయం చేయడం మా తండ్రి ప్రభు జ్ఞాపకం చేసుకున్నయన ప్రభు ప్రభునీ సైన్యమే ప్రభు వాటిని ప్రభు ఆపవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు అసాధ్యమం ఏది లేదు మా తండ్రి మా దేవాన్ని తండ్రి మీ యొక్క ప్రభావ తండ్రి నాయన నామాను వెల్లడిపరచవలసింది కొంచెం జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభున ఎంతో ప్రభావం మీ బిడ్డలను మీ దాసులను తండ్రి పాస్టర్లను ప్రభావి సేవకులు ఎంతో ప్రభావారు దూషించి కొట్టి హింసించి చంపి ప్రభావం పలు రకాలుగా నాయన వారి తండ్రి మీ ఉగ్రతకు పాలేయారు ప్రభు నాయన కర్ణించండి మా దేవ కృప్ సూపించండి ఆయన తండ్రి ప్రభావం తండ్రి మీ దయగలు వారు తండ్రి నాయన ఇంతటి వారాన్ని క్షమించగలవారు ప్రభు నాయన దయచేసి వారి వలన ప్రభు అనేక మంది శిక్షకు అవుతున్నారు తండ్రి జ్ఞాపకం చేసుకుని సహాయం చేయడం మా దేవ ఆయన అదే విధంగా తండ్రి ప్రభా నాయన ఈ యొక్క అదే సమయంలో నాయన బిడ్డ గురించి ప్రార్థిస్తున్న మా దేవ కృపి చూపించను నా తండ్రి మా దేవ మీ గాయపడిన తన చాటి ముట్టి బిడ్డను సచని ప్రభు ఆ విజన్ ను దయచేయండిన తండ్రి ప్రభు ఆ ఎఫెక్ట్ అయ్యే ఎక్కడైతే క్లాట్స్ ఉన్నాయని ఆయన వాటిని ప్రభు కరిగించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాయన ఇంటిలోకి యొక్క పునరుత్నాన్ని శక్తిని పోయండి ప్రభుత్వ సహాయం చేయండి మా దేవ మా తండ్రి ఆయన ప్రభు ఎంతో ప్రభుత్వ తలనొప్పితో బాధపడుతున్నాడు తండ్రి ప్రభుత్వ జ్ఞాపకం చేసుకోండి మా తండ్రి మీ వల్లనే కలుగుతుంది ఆయన ప్రభు మీ వాక్కును పంపి స్వచ్ఛత వచ్చాడు ప్రభు జ్ఞాపం తండ్రి మా దేవ మేము బతులు ఆడుతున్నాం ఆయన అదే విధంగా ఆయన తల్లిదండ్రులు ఎంతో ప్రభు కురింగిపోయినారు ప్రభు వారెంతో దుఃఖంలో వేదనలో ప్రభుత్వ ప్రభుత్వ నిరాశన్నారు తండ్రి మా దేవ జ్ఞాపకం చేసుకున్నారు ఆయన వారిని కూడా దర్శించండి మా దేవ మీ వాటించట బలపరచండి నాయన తండ్రి మీరు సర్వము శక్తిగల దేవుడు అని ఉంటున్నారు ప్రభావ మీలో ప్రభా సర్వము తండ్రి మీకు అత్యమే చేయలేదు లేదు ప్రభావ అన్ని చేయగలరు ఆయన తండ్రి ప్రభా కర్ణించి చూపించండి మా దేవ మా తండ్రి ప్రభావ సహాయం పడుతుంది చూస్తున్నాం తండ్రి ఈ విధంగా అనేకమైన మా యొక్క అవసరం అనేకమైన మా ఎన్ను పనులు విజ్ఞాపాలు పాలన పెంచుకుంటున్నాం ఆయన మాకు సహాయం చేయండి మరి ప్రభా ఈ రోజు రాత్రి కూడా వెళ్ళాలని ప్రభావ ఆలోచిస్తుండగా ఆయన ఆ మైరెంట్ వరకు ప్రతి మీ సహాయం కోరుకుంటున్నాం మీరే మమ్మల్ని నడిపించవలసిందిగా ప్రభా మీరు మీరు ఎన్నుకున్న వారి వద్దకు ఏర్పరుచుకున్న వారు మమ్మల్ని పంపి మీ వాక్యం అందించే భాగ్యం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం అదే మాన్యుడు చమణి శివత్రులు ఆయన సేవలు దీవించి ఆస్వాదించినట్టి స్తోత్రం చెల్లిస్తూ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి చెల్లిస్తూ ఆయన మమ్మల్ని మా సమస్తం హస్తగతం చేసుకుంటూ కొద్ది ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు ఏలిస్తున్నాం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి మహాదనుడు మాత్రం శాశ్వతమైన ఆరోగ్యం ఇచ్చి ఆహారం ఇచ్చిచ్చి మమ్మల్ని సేవలో మీ సన్నిధిలో ప్రాణం బట్టి తెలియదు చేస్తున్నాను ఏమిచ్చినా ఏం చేసినా అది మా తో మా దగ్గర ఏ విధంగా తెచ్చుకోవడానికి ఆయన ప్రతి మిధుని బట్టి దాదాపుగా ఏడు కోట్ల మంది ఒకరోజు కూడా పెట్టాం మా తల్లి లేఖ ఇబ్బంది పడుతూ ఆకృతి అలంపించారు నాయన మా తరఫుని కనికరించండి మా తరఫున తండ్రి ముంబై లాంటి మహానగరాలలో మా చిన్న చిన్న మా దగ్గరలో ఎక్కువ మంది ఉంటుంది సరైనటువంటి మా ప్రభుత్వం పరిసరాల ప్రశుద్ధ లేకపోవడం ప్రభుత్వం వారిని మరి తమను దోచుకుంటుంది కానీ మా ప్రభుత్వ ఎవరు కూడా సహాయం చేసేవారు వారి గురించి ఆలోచన చేసేవారు మానవ హక్కుల ఉల్లంఘన అనేది జరుగుతూ ఉంది అతన్ని న్యాయానికి మా ప్రభావం అంతండి అలా ఎవరు కూడా మాకు అన్యాయమే మా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజలకు కనబడుతుంది సహాయం చేసుకోవడం చూపించండి దయచేయండి మా తలరాత్రులు మార్చుగలవాడు ఒక్కడే ప్రజల యొక్క మా గొప్ప కర్మను కృగా మార్చుగల దేవుడు ఒక్కడే మనకు మంచిగా సహాయం చేదరించండి మరి గొప్ప మైతే ప్రార్థన చేస్తాము పరిశీలించండి చేసిన ఒక ఎంతో మా ప్రభుత్వం వెళ్ళారు ఏదో మేము చేసాము ఆదాడి అంటున్నారు కానీ లక్షల మంది సిటీలో ఉన్నారు వాళ్ళందరినీ ఎవరు పట్టించుకోక సరిగ్గా మా ప్రసండి కింద లెవెల్ లో ఉన్నటువంటి లేడర్స్ నుండి పై వరకు ప్రతి ఒక్కరు కూడా వారి వారి ప్రాంతంలో ఉన్నటువంటి మైజారిటీ వర్కర్స్ మా ప్రభుత్వం వారు పరామర్శించి వారిని సహాయం చేసి వారికి వారిని ఆదుకుంటే వాళ్ళు వెళ్ళాలనే ఆలోచన వారికి వచ్చేది కాదు నాకు ఎవరి వారికి తప్ప అతన్ని మీడియా తప్ప ప్రాక్టికల్ గా చేసేవారు చేసి న్యాయం జరిగింటే వారు ఈ రోజు కల్పి ఇబ్బంది పడుకుని రోడ్డు మీద రావాల్సినటువంటి కర్మ వారికి లేదు ఆ ప్రభుత్వ నాకు అర్థం అట్లే ప్రభుత్వ సార్ ఆర్చి మాట్లాడతారు ఆయన చెప్తున్నారు ఆల్రెడీ మేము ప్రైవేట్ బిజ్యలో గవర్నమెంట్ బస్సు పంపించేసేవాడు అది ఎప్పుడో చెప్తున్న మాట కానీ తర్వాత దినాల్లో ఆ ప్రభుత్వం ఒక్క నేచల్ హైవేలో మాత్రమే ఉన్నావు నాయన బెంగళూరు హైవే బొంబాయి హైవే విజయవాడ హైవే మాకు కరీం హైవేలో ఉపయోగం అయ్యా ఎంతో మంది మరి వెళ్తున్నారు మాత్రం కనికరించండి ప్రభావం అక్కడికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి చాలా ధైర్యం కనిపించింది ఆయన అయ్యా మా పఫ ఏదో మా ప్రండి ఏదో కొద్ది మాత్రం మా పొమ్మ మా ఉంటే మేము చిన్న ప్రయత్నం మేము చేయగలుగుతున్నాం గానీ అది పనిపొందిం కాదు అది వాళ్ళకి ఎందుకు ఉపయోగపడదు చేసుకుని వారిని ఆకటండి వారు క్షేమంగా ధమ్మిస్తానో చే అమాయకులైన నిరక్షరాశులైనటువంటి ఏ జ్ఞానం లేక అప్పుడు వారి పేరు ఎక్కడ నమోదు చేసుకోవాలో ఎవరిని సంప్రదించాలో ఏమో తెలియకుండా అప్పుడు వారు కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తారు మా ప్రభుత్వం తల్లి మా ప్రభుత్వం తర్వాత నుంచి వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు అని చెప్పేసి ఇలాగ ఎంతమంది ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నారు సామాన్లు చిన్న చిన్న పిల్లలు చూసినప్పుడు ప్రజలకు జాలి దయపు తీంచండి కనికరం తిప్పించండి వారు మా ప్రపేల్ చేయడానికి సహాయం చేయండి ప్రోగించండి ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వించండి గమ్య స్థలానికి చేసినట్టుగా సహాయం చేయండి మా పప్పు లారీ డైవ్ వారిని మోసం చేసి మా పొప్ప డబ్బులు తీసి ప్రయత్నం చేశారు కానీ మీరు తప్పించారు అన్ని బట్టి ప్రపంచాన్ని సాధించారు వాళ్ళంత ప్రపంచాన్ని కనిపించేసారు అయినా వినలేదు ఏదైనా ప్రజలు వాళ్ళ చూస్తాను వనాన్ని కాదని కానీ నేనేం చెప్పగలను కానీ సంగతి మాత్రం మీరు చూసుకోండి మీకు ఏది న్యాయండి అసలు చేయండి అలాగే మేము ఆ మధ్యలో వర్క్ ఒకప్పుడు వీళ్ళందరూ అప్పుడొప్పుడు వాళ్ళ ప్రాంత ప్రజలందరూ మిమ్మల్ని తిరస్కరించిన వాళ్ళు అఫ్ కోర్స్ అందులో కొంతమంది మిమ్మల్ని పండించిన వారు కూడా ఉంటే ఉండవచ్చు కనిపించండి ఎక్కువ శాతం అయితే దేవుడు మాకు అక్కర్లేదని మాకు మాకు వేరే దేవుడు మా తల్లి వాళ్ళందరినీ తిరస్కరించిన వాళ్ళు ఎదురు వాళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళే తిరుగుబాటు చేసేవాళ్ళు ఆయన మీరు మా ఎందుకు జాడి పెడుతున్నారు మీ వంటి మంచి దేవుడు ఎవరు లేదు మీ ప్రేమ మీరు ప్రేమ ఏమీ తెలియదు ఆ ప్రేమలో మాలో నింపు మమ్మల్ని ఆ తల్లి అందరి బట్టి మీకు స్తోత్రం ఉన్నాయన్న సహాయం చేయండి వేద కాల్సం మీద ఆరాధ్యకాల్సిన తల్లి ఆహారాన్ని తీసుకుని వెళ్తున్నాము మేము మాకు తేలిక కోసం కొత్త జ్ఞాపం సహాయం చేయండి మా ప్రభుత్వం చూపించండి ఈ రోజు వరకు ముందుకు వచ్చారు రేపు ఇద్దరు మా ప్రభుత్వండి ఎవరు మన ఇంత ముందుకు కాలేదు దయచేసి మాకు చెల్లింత వరకు అప్పుడు లాక్ డౌన్ కంప్లీట్ గా అయిపోయేంత వరకు అతడి మేము అప్పుడు ఏమాత్రం కూడా స్టాప్ చేయకుండా కొనసాగునట్టు స్వాస ప్రారంభించిన పని మీరు ఎంతవరకు నటి సహాయం చేశారు నడిపించారు ప్రభుత్వం గురించారు ఇక మీద కూడా మీరు కనీసం సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రాధాన్యత కనపడించండి అప్పుడు తండ్రి మనవారిని బాధము జ్ఞానంగా ఇచ్చాను ఆయన తెలుగు బుద్ధి కాదు మీరు కాదు ఏ ప్రాబ్లం అయిన తల ఉన్న వారిని తీసుకోవడం ఒకటేనా శక్తి ఒకటేనా బాధ్యత నష్టం తాచండి మీ రక్తం తగ్గింపండి వారిని శుద్ధి చేయండి బలపరచండి సపరచండి మొత్తం పూర్ణ ఆరోగ్య ఉంతుడిగా మీద సాక్షిగా నిరబెట్లను సాధ్యం చేసుకొని సహాయం చేయండి వాటిందరి మెట్ల మా టీ అంతకున్నీ పొందున్నారు మా తల్లి వారు కంటే వాళ్ళు చేతనండి వాళ్ళు చేస్తూనే ఉన్నారు అది అనేక శాశ్వతంగా ఇంకా ఎక్కువగా సహాయం చేయండి లాక్ డౌన్ తర్వాత అప్పుడు ఆశపడుతున్నాం బట్టి సహాయం చేపించండి పాఠం చేసి సమర్పించడం అడిగి ఉంటుంది సార్ మన ప్రభైల ఏసు కృష్ణ కృపా సమాధానం నడిపింపు మనందరికీ మరి విశేషంగా యొక్క వైరస్ బాధితులకు మైగ్రెంట్ వర్కర్స్ కి మరి విశేషంగా సైంటిస్ట్ లెక్కి సదాకాలంతో అయినందుకే సార్ రేపు రేపటి అంశము వీటిని ప్రే రివైవల్ ఆఫ్ సంఘాల యొక్క సంఘ సంఘాల్లో ప్రభు అంత్య ఉద్యమం తెలియజేయాలని వృద్ధులు దర్శనాలు తీస్తారని ప్రవచనం ఇవ్వబడింది దాని యొక్క వరకు అనేక సంఘాల్లో ఈ యొక్క రకరకాలైనటువంటి బోధలను ప్రభువు తప్పించి నిజమైనటువంటి బోధ ప్రవచనానుకూలమైనటువంటి బోధ అంత దినాల్లో రైతు సంఘాలని రైతు సభ్యుల్ని తయారు చేసేటటువంటి బోధగా ఉండాలని ఆ గొప్ప ఉద్యమం మన సంఘాల్లో జరగాలని ప్రభు కాస్ అనేదిలో అడుగుతాం సో దిస్ విల్ బి అమన్ పాయింట్ ఫర్ ఆల్ అఫర్ అపార్ట్ ఫ్రమ్ రిమెంబరింగ్ జాస్వా బోత్ ఆఫ్ దిస్ జాస్వా అండ్ ఆల్సో కోవిడ్ రిలీఫ్ ఈ యొక్క స్టాండర్డ్ మైగ్రెంట్స్ డిసీజ్ అండ్ దెన్ ఆల్సో రిమంబరింగ్ బోత్ దిస్ లాకర్ విత్ ఆర్ గోయింగ్ యునో ఎఫెక్టింగ్ అవర్ ల్యాండ్ ఈ ఈ విషయాల గురించి ప్రార్థన చేద్దాం are Reepot, but uh, repeat the name sama tad gunanga namo vachita karite so uh, today so, repeat uh, hoti chi ah uh, mana vijay uh, will take uh, the word call and uh, dot will end. sam will uh, uh, take the leadership okay so <laughs> <laughs> okay, proud okay. thank, okay. thank, thank, thank you thank you sir sam sir ekla uh, tunada మాట్లాడతలేదు సార్ ఉన్నాడా అయితే పొద్దు ప్రార్థల్లో కళ్ళు ముంచుకోకుండా వాట్సాప్ లో ఉండి ఆంధ్రప్రదేశ్ న్యూస్ లో పెడుతున్నాడు సార్ కూడా వాట్సాప్ వాట్సాప్ లో చూడచ్చు ప్రార్థంలో ఎల్టీజీ కన్నా కూడా ఆన్లైన్ లో ఉన్నాడు డిజిల్ డీపీ ఎంట్లో నిలబడతాడు కానీ చెప్పండి సార్ నిన్ను గలవరిస్తున్నాడు సారా నిన్ను గలవరిస్తున్నాడు భాస్కర్ సార్ ఎక్కడ భాస్కర్ సార్ ఎక్కడ అంతే చేస్తాడు ఆయన సరే సార్ థ్యాంక్ యూ సార్